స్తున్వంతి రుణీంద్రరుద్రమరువై వేదై సాంగపదక్రమోపనిషదై గాయన్యం సాగ్యాస్థిత తద్గతే ననస పశ్యం యోగిన యంత విదొురాగణ దేవాయస్మై నమ కృష్ణాయ వాసువాయ దీనందనాయ నందగోపకరాయ గోవిందాయ నమో నమ శ్రుతిస్మృతిపురాణ ఆలయ కరుణాలయ మామి భగవత్పాద శంకర లోక ఓ మనం కోరేది మన మనసు కోరేది ఈ రెండు గనక ఒకటే అయితే జీవితంలో ఏ బాధ లేదు హాయిగా ఆనందంగా తృప్తిగా నడిచిపోతుంది జీవితం ఏదైతే మనం కోరుతూ ఉన్నామో అది మన మనసుకి ఇష్టమ లేనట్టుగా అనిపిస్తుంది మన మనసుకు ఏదైతే ఇష్టమో అది ఎలా ఇష్టమో తెలియకపోయినా మనం కూడా ఆ మార్గంలోనే నడుస్తూ ఉన్నాం ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు కలిసి ఉన్నా ఎవరు కలిసి లేకపోయినా ఈ ప్రపంచంలో మనతో ఎప్పుడూ కలిసి ఉండేది మన మనసు ఒక కాలంలో తల్లిదండ్రులు ఉంటారు ఒక కాలంలో భార్య ఒక కాలంలో బిడ్డలు స్నేహితులు సహాధ్యాయులు ఇట్లా అనేక మంది ఉండొచ్చు కాబట్టి ఎప్పుడూ మనతో కలిసి ఉండేవాళ్లు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో ఒక మనసు తప్ప ఎప్పుడు కలిసి మనకు మన మనసుకు మధ్య ఘర్షణ ప్రారంభమైతే సంఘర్షణ మొదలైతే ఇంకా జీవితం అంతా సంతాపాలే గాని సంతోషాలు ఉండేందుకు అవకాశం వెళ్లేదు కాబట్టి మనము మన మనసు ఇద్దరం ఒకే చూడున్నప్పుడు ఎందుకు వస్తుంది ఇవి మనం కోరేదేంటి అసలు మన మనసు కోరేదేంటి మనకు పరమేశ్వరుడు కావాలి కానీ మన మనసుకు ప్రపంచం కావాలి అది తమాష మనకు పరమేశ్వరుడు కావాలి అనేది ఎంత నిశ్చయంగా తెలుసు అది వేరే విషయం తెలిసినా తెలియకపోయినా ప్రతి మనిషికి కావాల్సింది భగవంతుడే ఎందుకని తృప్త భవిష్యమే పూర్ణమైన ఆనందం కావాలి గనక అది భగవంతుడి దగ్గర నుంచి లభ్యమవుతుంది కొద్దిగా అదృష్టవంతులకు తెలిసి ఉంటుంది పుణ్యాత్ములకి అది లేని వాళ్ళకి తెలియకుండా ఉంటుంది కాని వాళ్లు చేసే ప్రయత్నం కూడా అదే మమ వర్తమాన వర్తంతే మనుష్యాహ పార్థ సర్వశ మమ వర్తమాన వర్తంతే మనుష్యాహ పార్థ సర్వశ కాబట్టి అన్ని విధాల అందరూ ఈ ప్రపంచంలో నన్ను చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు నదులన్నీ ఎట్లాగైతే సముద్రం వైపే పోతున్నాయో అందరి యొక్క గమ్యం ఏ వైపు పోతున్నదంటే భగవంతుడి వైపుకే ఎందుకని పూర్ణమైనటువంటి ఆనందం నిత్యమైనటువంటి సుఖం కావాలి అది భగవంతుడు తప్ప రెండవ దగ్గర మనకు లభ్యమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి తెలిసి కొందరు తెలియక కొందరు భగవంతుడిని ఈ ప్రపంచంలో వంచిస్తూ ఉండారు కాని మనసుకు మాత్రం ప్రపంచమే కావాలి మనకు పరమేశ్వరుడి మీద ఇష్టం మనసుకు ప్రపంచం మీద ఇష్టం ని ఇము అనేటువంటిది ఒకటి ఉన్నప్పుడు ఇష్ట వస్తువు మనకు దగ్గరగా ఉండాలి అని అభిప్రాయపడతాం కాబట్టి అది దగ్గరగా లేదనుకున్నప్పుడు మనమే దగ్గరగా పోతాం అందుకని దేవాలయానికి వెళ్లేది మన దగ్గర భగవంతుడు లేదంటే భగవంతుడు ఎక్కడున్నాడు అక్కడికి మనమే పోతాం అనేటువంటి ఉద్దేశంతో ఆలయానికి పోతూ ఉంటాం కనుక ఇష్టమైనటువంటి వస్తువు దగ్గర ఉండాలి కానీ మనసులో ఒక విచిత్రం ఏంటంటే అయిష్టాన్ని కూడా దగ్గర పెట్టుకుంటుంది ఇది ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఇష్టమైంది మనకు దగ్గరగా ఉండాలి ఇష్టమైనటువంటి భావాలు మన మనసులో కదులుతూ ఉండాలి ఏది మనకు ఇష్టమో దాని మీద మన మనసు పోతూ ఉంటే అప్పుడు కూడా పర్వాలేదు కానీ అయిష్టమైంది కూడా ఉంచుకుంటుంది కాబట్టి ఇష్టం ఏదైతే మనసుకు ఇష్టము అది మనసులో ఉంది ఏదైతే మనసుకు అయిష్టమో అది కూడా ఉంది కాబట్టి ఇష్టమైనదాన్ని ఉంచుకుంటూ ఉంది అయిష్టమైన దాన్ని దూరం చేయడం లేదు అయిష్టమైన దాన్ని కూడా ఉంచుకుంటూ ఉంది ఈ రెండు మనకి కాదు మనసుకి ఏదైతే ఇష్టమో అది మనకి ఇష్టం కాదు మనసుకి ఏదైతే అయిష్టమో అది మనకు ఇష్టం కాదు ఇది ఘర్షణ కాబట్టి మనం భగవంతుని ధ్యానం చేయాలి అంటాం మనకు ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఒక పరికరం మనసు కనుక మనసుని తీసుకెళ్లి భగవంతుని మీద పెట్టాలనేటువంటి ప్రయత్నం పెట్టడానికి మనసుకి భగవంతుని మీద ఇష్టం లేదు వచ్చిన బాధ మనకేమో భగవంతుని కావాలి మనసుకేమో ఏవో ఏవో కావాలి కనుక మనం ప్రత్యేకించి ధ్యానం చేయాలి జపం చేయాలి అనే అభిప్రాయపడి మనసును తీసుకెళ్లి భగవంతుడి మీద పెడితే ఆ సమయంలో మనసులో ఏం కదులుతాయో తెలుసా పరమేశ్వరుని మనం పెడతాం కానీ మనసులో ఏది అయిష్టమో ఏది ఇష్టమో ఒక్కొక్కడు ఇష్టం కదులుతూ ఉంటది అప్పుడు పరమేశ్వరుని మర్చిపోద్ది ఒక్కొక్కప్పుడు అయిష్టం గదుగుతూ ఉంటది అప్పుడు అసలు లేస్తుంది ఇంక ధ్యానం నుంచి అతి తమాష ఈ రెండూ జరుగుతూ ఉన్నాయి ఈరోజు కొద్ది మైక్ కూడా బాగుండాలి ఈ రోజు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంతవరకు మనం విన్నాం పురుషార్థాలను అంతా అర్థం చేసుకుంటూ వచ్చాం ఈ రోజు ధ్యానం మెదకపోతా జీవితం గమ్యం వైపు తిరిగిపోతా ఉంది ఎందుకంటే చివరి రోజు గనక పరిసమాప్తం కాబట్టి ధ్యానం చేసేటప్పుడు మనసులో ఏ విధమైనటువంటి విజ్ఞానం లేకుండా అభ్యంతరాలు ఏవి మనకు లేకుండా మనసులో ఏవి అడ్డుపడకుండా ప్రతిబంధకాలు లేకుండా ధ్యానం నడవాలి కనుక అవి ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ ముందుకు పోవాలి ఆ మిత్రే పుత్రే బంధ ఆ త్రే పుత్రే మా కృయ్య ఎత్న విగ్రహసత్రిత్రే పుత్రే బరు ఎత్న విగ్రహసన్న పశాత్మానోస్మి పశాత్మాన ోత్సృజ భేదజ్ఞాన భజ గోవిందజ గోవిందో గోవిందో భజ మూడమతే భజ గోవిందో భజ గో విందో గోవిందో భజ मते ते शौ मित्रे पुत्रे यत्नम बंध यत्नम विग्रह यहांध यत्नम म కాబట్టి శత్రువులు మిత్రులు పుత్రులు బంధువులు వీళ్ల విషయంలో ఇప్పుడు మిత్రుడున్నాడనుకోండి అతనితో మనకు స్నేహం ఉంటుంది శత్రువు ఉన్నాడు అనుకోండి అతనితో మనకు విరోధం ఉంటుంది విరోధం కలిగినప్పుడు శత్రువు స్నేహం కలిగినప్పుడు మిత్రుడు కాబట్టి శత్రువు శత్రువులు ఉండొచ్చు మిత్రే మిత్రులు ఉండొచ్చు పుత్ర బంధు మనకు బిడ్డు ఉంటాడు ఉండొచ్చు పుత్రే బంధువు బంధువులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ విషయంలో ఏం జరగాలి అయ్యా పుత్రుడి విషయంలో ఏం జరగాలి ప్రేమ ఉండాలి స్వామీజీ వస్తున్నా బంధువుల విషయాలు ఏమి ఉండాలి ప్రేమ ఉండాలి స్వామీజీ ఆహా మిత్రుల విషయంలో స్నేహం ఉండాలి స్వామీజీ శత్రువుల విషయంలో విరోధం ఉండాలి స్వామీజీ ఉంచుకో ఇవన్నీ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు తెలుసా విరోధం ఎవరికి మనసుకి శత్రుత్వం మనసుకి మనకు కాదు స్నేహం మనసుకి మనం కాదు మనకు కాదు ఇవన్నీ మనసు తయారు చేసుకున్నది ఈ ప్రపంచంలో ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇదే మనసు వెళ్ళి ధ్యానానికి కూర్చున్నది అప్పుడు ఏముంటాయో తెలుసా వీళ్ళందరు ఉంటారు మిత్రుడు ఎక్కడో ఉండడు మన మనసులో ఉంటాడు వాడుండేది అమెరికాలో అయినా వాడుండేది సౌదీ అరేబియాలో అయినా వాడు అక్కడ కాదు ఉండేది మనకు ఉంటాడు ఎందుకో తెలుసా మనకు జ్ఞాపకం వస్తున్నాడు మనకెందుకు జ్ఞాపకం వస్తున్నాడు మన మనసుకి వాడి ఎందు ఆసక్తి పరమ పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు ఎందుకు కనుక ఆసక్తి ఉంటే పరమేశ్వరుడే ఉంటాడు మనసులో కానీ భగవంతుడు ఉండడం లేదు స్నేహితుడు వస్తున్నాడు కనుక స్నేహితుడనేవాడు ఒకడు ఉన్నప్పుడు వాడు బయట ఉన్నా దూరంలో దూర ఉన్నా వాస్తవంగా వాడు ఉండేది దూరంగా లేడు మనకు దగ్గరగా ఉండాడు ఎంత దగ్గరగా ఉండాడు మన మనసుకు దగ్గరగా ఉండాడు కాదు కాదు మనసులో తిష్ట వేసి ఇప్పుడు వాడు ఒకవైపు ఉండాడు కృష్ణుడు ఒకవైపు ఉండాడు ధ్యానం చేయాల్సింది మనసు కృష్ణుడినే గార్చేస్తుంది కానీ వాడిని మాత్రం దూరం చేసుకోవద్దు అది తమ కాబట్టి ఏవైతే అనిత్యమైనటువంటి సంబంధాల్లో ఇంతవరకు మనం విచారణ చేసి చూసాం వీటిని మనసులో పెట్టుకుంటే పరమేశ్వరుని ధ్యానించే అవకాశం లేదు గనక శత్రువు విషయంలో విరోధం అవసరం లేదు మిత్రుడి విషయంలో స్నేహం అవసరం లేదు మిత్రత్వం అనేది మిత్రుడు ఉండాల్సిన అవసరం లేదు అందుకని అద్వేష్ట సర్వభూతానం మైత్ర మైత్రి కలిగి ఉంటే చాలు మనకు మిత్రుడు అవసరం లేదు మీకు అనేక చెప్పాను నేను చాలా స్ట్రెస్ చేసి మరి చెప్పాను స్నేహితులు వద్దు వద్దు వద్దు ఇదిగో చూచారా ఎందుకో తెలుసా స్నేహితుడు ఉన్నాడంటే డేంజర్ స్నేహితుడు ఉంటే ఒకడో ఇద్దరూ ముగ్గురు నలుగురో మనకు స్నేహపూరితంగా మనం గనక ఉంటే స్నేహపాత్రులంగా ఉంటే ఎవడు మన దగ్గరకు వస్తే వాడు స్నేహితుడు అది తమాష కాబట్టి స్నేహంగా జీవించాలి కాని స్నేహితుడిని తయారు చేసుకోకూడదు స్నేహితుడిని తయారు చేసుకుంటూ మన జీవితాల్లో వాడు కూడా కాస్త కాజేయడానికి సిద్దంగా ఉంటాడు మన సమయాన్ని కాజేస్తాడు మన మనసును కాజేస్తాడు మనకు భగవంతుని మీద పోయేటువంటి ఆసక్తిని వాడివైపు తిప్పుకుంటాడు ఇలా అనేక జన్మల్లో తిప్పుకోవడం వల్లనే ఈ జన్మ వరకు మనం వచ్చాం ఈ జన్మను కూడా వృధా చేసుకుంటే అవకాశం లేదు గనక ధ్యానంలో ఎవరెవరైతే ప్రతిబంధకంగా ఉన్నారో వాళ్లని స్థూలంగా దూరం చేయాల్సిన అవసరం లేదు కానీ మానసికంగా మాత్రం దూరం చేసుకోక తప్పదు ఎందుకని మనసులో భగవంతులు ఉండాలి వీళ్ళందరి మధ్య భగవంతుని ఉండేందుకు అవకాశం లేనే ఈ శత్రువులు మిత్రే పుత్రే బంధౌ మొదటి వాటి శత్రువు కాబట్టి శత్రువుని ఏం చేయాలి ఇప్పుడు చూడండి సర్వస్మిన్ అపి పశ్చాత్మానం మూడో పాదం సర్వస్మిన్ అపి పశ్చాత్మానం ఎవరైతే శత్రువు ఉండాడో బంధులు ఉన్నారో పుత్రులు ఉన్నారో ఎవరెవరైతే ఉన్నారో సర్వస్విన్ అపి ఆత్మానం పశ్చ వాళ్ళందరినీ కూడా పరమేశ్వరు నేడు ఆత్మ నేతడు కాబట్టి శత్రువుని శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు మిత్రుని మిత్రుడిగా చూడాల్సిన అవసరం లేదు ఆ మిత్రుడనేటువంటిది ఏదో అదొక కేవలం ఉపాధి దేహం శత్రువు ఎవరో అదొక ఉపాధి ఈ శత్రువుని యొక్క ఉపాధి ఆ మిత్రుడి యొక్క ఈ రెండు కదరడానికి ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో రాత్రి దూచాం త్వయీ మయి చా అన్యత్ర ఏ కో భవతి కాబట్టి అందరిలో ఉండేటువంటి చైతన్యం పరమేశ్వరుడు ఒక్కడే కాబట్టి శత్రువుని శత్రువుగా చూడన లేదు మిత్రుడిని మిత్రుడిగా చూడన లేదు వీడికి వాడికి ఆధారంగా ఏ చైతన్యం ఉందో ఏ చైతన్యం ఉంటే వీళ్ళిద్దరూ కదులుతూ ఉన్నారో ఆ పరమేశ్వర చైతన్యాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయాలి సర్వస్మిన్నీ అది శత్రువు మిత్రే పుత్రే బంధవు సర్వస్మిన్ అపి పశ్యతి ఎట్లా చూడాలి ఆత్మగా చూడాలి ఆత్మగా చూడాలి ఇక్కడ ఒక స్వామిజీ శత్రువుని తయారు చేసుకోవడం ఎందుకు మళ్లీ వాడిని ఆత్మగా చూడడం ఇప్పుడు శత్రువునే తయారు చేసుకోకపోతే బాధే లేదు ఇప్పుడు ఎన్నెన్నో ఉన్నాయి శత్రువుని ప్రత్యేకించి ఎందుకని వాడు మనల్ని బాధ పెడుతూ ఉన్నాడు మానసికంగా కాబట్టి శత్రు విషయంలో భగవంతుని చూడాలి నిజమే అసలు శత్రువును తయారు చేసుకోవడం ఎందుకు ఆ తర్వాత వాళ్ళు భగవంతుని చూడడం ఎందుకు శత్రుత్వాన్ని తయారు చేసుకునేది శత్రుత్వాన్ని పోగొట్టుకునేది ద్వేషాన్ని తయారు చేసుకునేది ద్వేషాన్ని పోగొట్టుకునేది అసూయను తయారు చేసుకునేది అసూయను పోగొట్టుకునేది అని అయ్యా నువ్వు అసూయ లేని వాడివిక ఇదేంటిది విమత్సర వికత మత్సర మాత్సర్యం లేని వాడివి కా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది మాత్సర్యాన్ని తయారు చేసుకోవడం మళ్ళీ పోగొట్టుకోవడం ఎందుకు తయారు చేసుకోవడం ఎందుకు పోగొట్టుకోవడం తయారు చేసుకోవడం ఎందుకు అలాగే శత్రువు పుత్రే బంధం ఈ శత్రువుని ఎందుకు తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఆయనలో పరమేశ్వరుని చూడ్డానికి శత్రువులు లేకుండా చేయడాను శత్రువులు రెండు రకాలు అర్థమవుతుంది ఒక శత్రువు ఒక కారణం ఉంటుంది అది సహేతుక శత్రువులు నిర్హేతుక శత్రువులు ఇది తమ ఒక మనిషికి మనిషికి మనకు మధ్య భేదాభిప్రాయాలుంటే శత్రుత్వం రావచ్చు అర్థమవుతుంది శత్రుత్వం రావచ్చు కానీ అసలు ఏ కారణం లేకుండా కూడా శత్రువు తయారవుతాడు మోటివ్లేస్ ప్లీజ్ అకారణం అకారణం దీనికేం చేయాలి కనుక శత్రువు అనేవాడు మనకు ఎవడు శత్రువో వాడు శత్రువు అర్థమైంది అంతవరకు అర్థం చేసుకోగలం అనవసరంగా మనకు శత్రువు కాని వాడికి మనం శత్రువు ఇది రెండో పాయింట్ మన దృష్టిలో వాడి శత్రువు కాదు వాడి దృష్టిలో మన శత్రువు కొంతకాలానికి మన శత్రువు అవుతాడు తప్పదు ఎందుకని భేదాభిప్రాయాలు ఉండేటప్పుడు భిన్నాభిప్రాయాలు ఉండేటప్పుడు పరస్పర వైరుధ్యం ఉండేటప్పుడు శత్రుత్వం రావడం వల్ల అర్థం ఉంది కానీ ఏమీ లేకపోయినా అనవసరంగా నిష్కారణంగా శత్రువులు తయారవుతారు ఇది ఇది కర్మ అందువల్ల అజాత శత్రువు అనేవాడు ఎవడు ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎట్లా తయారవుతారు స్వామిజీ మనం ఎవరిని ఏం అనకపోతే ఏమనవసరం లేదు ఒకడు అందంగా ఉన్నాడు అనుకోండి అందం లేని వాళ్ళందరూ కూర్చొని వాడిని జరుగుతుంటారు ఇది ప్రారంధం అది ఆ దేహం అట్లా రావడం అనేటువంటిది ప్రారంధం సరేనా ఎవరెవరి దేహాలు మనం తెచ్చుకున్నామా ఈ దేహాలు భగవంతుడిచ్చాడు మనకి ఈ దేహాలు కనుక ఒకడు అందంగా కనపడితే అందం లేని వాళ్ళందరికీ వాడు ఇంకా శత్రువు అంటే అందరంటే మ్యాక్సిమం లేదు కనీసం అక్కడిని చెప్పు వాడే శత్రువు సరేనా బాగా పాడేవాడు ఉండే పాడన వాళ్ళందరు శత్రువు విచిత్రం విచిత్రం ఇప్పుడు ఫ్లూట్ వాయించేవాడు ఫ్లూట్ వాయించేవాడు శత్రువు వీడికైనా వీడికైనా సన్మానం చేస్తే వాడి శత్రువు అయిపోతాడు ఏం చేస్తాం లేని ఇవన్నీ ఈ రోజుల్లో మేనేజ్ చేసుకుంటారండి ఈ అవార్డ్స్ అన్నీ అంటుంటాడు ఆడి అర్థమవుతుందే వాడికి ఏదైనా బిరుదు వచ్చిందనుకోండి వీడంటాడు మేనేజ్ చేసుకున్నాడు అంటాడు కారణం ఏంటి ఆ బిరుదుతో వీడికి మేనేజ్ కాలేదు కనుక వాడు మేనేజ్ చేసుకున్నాడు వచ్చిన బాధంతా ఇది కనుక ధనికుడు ఉంటాడు అనుకోండి ధనికుడిని చూసి డబ్బు లేని వాళ్ళందరు వాడి మీద వాడు బుట్టాడు మనం బుట్టాం వాడిలో రక్తం ఉంది మనలో రక్తం ఉంది వాడిలో చర్మం ఉంది మనలో చర్మం ఎందుకు అది ఎవడు తెలియదు అది ఎవరికి తెలియదు సార్ అదేమన్నా బ్రహ్మసూత్రాలు అవే కాబట్టి వాడి లోపల రక్తం ఉంది వాడి బయట చర్మం ఉంది వాడి పైన వెంట్రుకలు ఉన్నాయి కింద గోల్డ్లు ఉన్నాయి ఏం చేయమంటావు ఇప్పుడు మరి వాడికి అన్ని ఉన్నాయి మనకు అన్ని ఆ ఉంటే ఏం చేయమంటావు వాడెందుకు ధనికుడు కావాలా వాడికి ఎందుకు పాయసం నాకెందుకు గంజి మెతుకలు ఎందుకని నీకు ఇప్పుడు పాయసం ఇచ్చినా ఎల్లుండి గంజి మెతుకలు అవుతావు సార్ ఏం చేయమంటావు దానికి ఎవడెవడు ప్రారంభం అది అర్థమవుతుంది కాబట్టి ధనం లేనివాడికి ధనం ఉండేవాడు శత్రువు రూపం లేనివాడికి రూపం ఉండేవాడు శత్రువు జ్ఞానం ఉండేవాడు కూడా శత్రువే ఎవడికి జ్ఞానం లేనివాడికి అస్సలు ఏ ఫీల్డ్లో కన్నా పో నేను చిన్నప్పటి నుంచి చూస్తాను శత్రువులు మనం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు అయ్యా ఆయన ఏం మాట్లాడతాడండి సబ్జెక్ట్ అన్నాడు అనుకోండి తయారైపోతారు శత్రువులు ఆ ఏమందులేండి పుస్తకాల్లో ఉంటాయి పుస్తకాల్లో లేక ఇంకెక్కడ ఉంటాయి సార్ ఎక్కడ ఉండేది పుస్తకాలు లేక జ్ఞానం అదే కదా ప్రమాణం గ్రంథమే కదా ప్రమాణం అది ఎంత ఏమి ఉండదులేండి సార్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అజు తమాషా అంటే డెంటల్ నాలెడ్జ్ కూడా ఉందే నాలెడ్జ్ ఈజ్ ఆల్వియస్ ఇంటలెక్చువల్ ఏంటి ఇంటలెక్ట్ కి నాలెడ్జ్ అనేది ఏమో పళ్ళకి సంబంధించిందే నాలెడ్జ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా ప్రతి చోట ఎక్కడైనా సరే మనలో లేని వైభవం ఎదుటి వ్యక్తిలో కనపడతా ఉంటే వాడు గనక మనకు కావలసిన వాడైతే మళ్ళీ దూరం అయితే మనం పట్టించుకోం మనకు కావలసిన వాడైతే శత్రుత్వం తయారైపోతా ఉంటది దీన్ని ఏం చేయాలని చెప్పండి అది వాడి ప్రాబ్లం ఆ శత్రుత్వం అనేది వాడి ప్రాబ్లం కాబట్టి మంచిగా బతకలేనిటువంటి వాడు అనేక జన్మల్లో పాప పంకిలం కూడా మనసులో ఉందగనక ఆ పాపపు బురద ఉందగనక అతను అంతకన్నా బెటర్గా ఆలోచించే అవకాశాలు లేవు కాబట్టి ఎక్కడ వైభవం కనిపిస్తే అది ఈశ్వర వైభవం యద్ద్విభూతి మత్సత్వం శ్రీమతూర్జితమేవ తేవావగత్యత్వం మమ తేజంస సంభవం అర్జున ఎవరిలో ఏ వైభవం గోచరించినా అది నా వైభవం అని తెలుసుకోవయ్యా అని భగవంతుడు చెబుతూ ఉండినా అంత విశాలమైనటువంటి దృక్పథం జ్ఞానం లేకపోవడం వల్ల ఇట్లా తయారవుతా ఉంటారు కనుక శత్రువు అనేటువంటి వాడిని మనమే తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు మన మిత్రుడిగా కావాలనుకుంటే కూడా శత్రువులు తయారైపోతా ఉంటారు కొన్ని చోట్ల అంటుంటారు మన నేను ఎంత కలిసిపోతామనుకున్న అంత విడిపోతున్నాడు అదే కారణం ఇదే కారణం కానీ వీటి వెనకంత ప్రారంధాలు ఉంటాయి వీటిని బాగా విశాల హృదయంతో మనం కూడా అర్థం చేసుకుంటూ పోవాలా వాళ్ళని మనం ఏమి నిందించాల్సిన అవసరం లేదు ఇదేంటిది నేను ఎంత కలిసిపోతాం ఇప్పుడు తోడికోడలు ఉండాలనుకోండి ఏం చేస్తుంది ఏం చేస్తుంది వాళ్ళు ఎక్కడ కలిసి ఉండేది మూడో వ్యక్తి వాళ్ళని కలిస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాగా కలిసి ఉండరు వాళ్ళిద్దరు అక్క చెలా అనొచ్చు కాని మూడో వ్యక్తి పర్సనల్గా కానీ కలిసి చెప్తా ఏం చేస్తాం లేని కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఓరి లే తల మీద వేసుకో ఇది కాదమతుంది ఇది కాబట్టి ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితే ఉంటది అందుకని మనసు ఇవన్నీ తయారు చేసుకుంటది ఈ మిత్రులు శత్రువులు వీళ్ళందరూ కలిసి మన బుర్ర ఎక్కువ ఉంటారు మిత్రే బట్టి ఇలా ఉంది గనక నాయన నువ్ ఈ పని ను చేయొద్దు బికాస్ వ్యర్ఎ భక్త అది ఏ పుణ్యం చేసుకున్నావో భగవంతుని యొక్క కృప నీ మీద ఎలా పడిందో అలౌకిక కర్మలను ఆచరించడం ఆయన దయ ఏం పడిందో తెలియదు కానీ ఈ రోజు భక్తుడుగా ఉన్నావు ఈ భక్తుడుగా ఉండడం అనేటువంటిది ఈ సంపద అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు మళ్లీ పాడు చేసుకోబాక సరేనా లేని వాడికి ఎలాగూ లేదు వాడిని చూసి నువ్వు పాడు కాకు ఎవరి జీవితం వాళ్ళదే మా కురు చెయ్యొద్ది పని ఏది విగ్రహ సంధౌ విగ్రహ ఆ శత్రుత్వం అవసరం లేదు సంధవు ఆ స్నేహం అవసరం లేదు కాబట్టి ఈయన నాకు కావలసిన వాడు అనే స్నేహం గాని ఆయన నాకు అవసరం లేని వాడి ద్వేషం కానీ ఎందుకని ఎవరెవరి ప్రారంభాలతో వాళ్ళతో ఈ ప్రపంచంలో జీవిస్తున్నారు ఎవరితో మనం కలిసి రాలేదు కొంతకాలం ఉంటాం వాళ్లైనా వెళ్లిపోతారు మనమన్నా వెళ్లిపోతాం కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి భారాన్ని మనం మొయ్యాల్సిన అవసరం లేదు ఎవరి కర్మఫలాన్ని ఎవరి భారాలని వాళ్ళు మోస్తూ ఉండారు ఈ ప్రపంచంలో దానిని మనం మొయ్యాల్సిన అవసరం లేదు అంత మొయ్యడానికి మనకేం మూటలు లేకపోలేదు మన బాధలు మనకున్నాయి మన కష్టాలు మనకున్నాయి మన కన్నీళ్లు మనకున్నాయి ఈ ఈ పరిస్థితుల్లో ఇతరుల గురించినటువంటి శత్రుత్వం గానీ మిత్రత్వం గాని మనకు అవసరం లేదు సర్వస్మిన్ అపి పష్య ఆత్మానం కాబట్టి అందరినీ పరమేశ్వర స్వరూపంగా చూడడం నీ ఆత్మలు అందరినీ ఒకే విధంగా చూసుకుంటూ పోవడం సర్వత్ర భేదాజ్ఞానం ఉత్సృజ అది భేద అజ్ఞానం భేదమేవ అజ్ఞానం అసలు భేదాజ్ఞానం భేదమేవ అజ్ఞానం అసలు రెండు అనేటువంటి భేదం ఎక్కడైతే ఉందో ద్వైతం అదే అజ్ఞానం ఇంకేముంది కనుక అజ్ఞానజనితం అనేటువంటి భేదం ఇట్లా కూడా తీసుకోవచ్చు భేదాజ్ఞానం అజ్ఞానం కలిగించినటువంటి భేదం అంటే ఉన్నటువంటి పరమేశ్వర తత్వం రాత్రి మనం చూసినట్టుగా సర్వత్రా ఏకో విష్ణుహం అది అర్థం కానప్పుడు అర్థమైందనుకోండి సర్వస్మిన్ అపి పశ్యతి ఆత్మ అర్థం కాలేదనుకోండి అప్పుడు అది అజ్ఞానం ఉందని అర్థం అజ్ఞానం వల్ల భేదం ఏర్పడుతుంటది వాళ్ళు వేరు వీళ్ళే ఇది భేదాజ్ఞానం భేదం ఏవ అజ్ఞానం దీన్ని సర్వత్రా అన్ని చోట్ల కూడాను ఉత్సజ త్యజ పరిత్యజ కాబట్టి దీన్ని మాత్రం వదిలిపెట్టాలి కాబట్టి వ్యక్తుల విషయంలో కాని వస్తువుల విషయంలో కాని మనుషుల విషయంలో గాని ఎక్కడ మనకు భేదం కనిపించినా ఆ భేదం అది స్నేహంగా ఉండినా విరోధంగా ఉండినా దాన్ని వదిలిపెట్టడం మంచిది ఎందుకని అవి వదిలినప్పుడు మాత్రమే మనం పరమేశ్వరుని ధ్యానం చేయగలం గాని వాటి మధ్యలో పరమేశ్వరుని ధ్యానం చేసే అవకాశం లేదు అందువల్ల ఉత్సృజ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వస్మిన్ అపి సర్వత్ర సర్వస్మిన్ అపి అందరిలో కూడా కాబట్టి అందరూ ఉండరు అనేది మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఎందరన్నా ఉండొచ్చు ఈ ప్రపంచంలో ఎన్నైనా ఉండచ్చు ఈ ప్రపంచంలో ఆ ఉన్నవన్నీ మనసులో ఉండొచ్చు కానీ నీలో ఉండడానికి అవకాశం అవన్నీ మనసుకు సంబంధించినవి మనసుకు అవగాహన కల్పించాలి అది కూడా చెప్తారు ఇప్పుడు ఈ రోజు మనం వీ విల్ డిస్కస్ ఇట్ కనుక మనకు కావాల్సింది ఏంటో అది ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో అవన్నీ నాకు అవసరం లేదు కనుక శత్రువు మిత్రుడు మరొకరు మరొకరు వీటిని అన్నింటిని మనసు ఆలోచిస్తూ పరమేశ్వరుని ఆలోచించేందుకు అవకాశం లేదు కనుక మనసుకు మనం ఏం తెలియజేయాలనో తెలుసా ఓ మనసా ఇవన్నీ అనిత్యమైనటువంటి విధాన్ని ఖాళీగా వదిలేవనుకోండి మనసుని వీటి మీదకి వెళుతుంది కాబట్టి మనసుకు ఎప్పుడు ఏదో ఒక కార్యాన్ని మనం ఇస్తూ ఉండాలి ఆ కార్యం పరమేశ్వరునికి సంబంధించిందిగా ఉండాలి అది జపం కావచ్చు ధ్యానం కావచ్చు స్వాధ్యాయం కావచ్చు సంకీర్తన కావచ్చు ఏదైనా సరే ఏ విధంగా సరే మన మనసు భగవంతుని గనక లగ్నం కాకపోతే మనసుకు ఇష్టమైనవి అయిష్టమైనవి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి గనక ఇష్టమైనవే కాకుండా అయిష్టమైన వాటిని కూడా తనలో ఉంచుకోవడం మనసుకు చేతనవుతుంది గనక ఆ శక్తి మనసుకు ఉంది గనక ఈ ఇష్ట గనక మనసులో చేరిపోతే నీకు ఇష్టమైనటువంటి పరమేశ్వరుణ్ణి మనసులో పెట్టుకునేందుకు అవకాశం లేకుండా yendarendaro unnarani andarilo nee unnavanni yendarendaro unnarani andarilo nee unnavanni aa yendarendaro unnarani andarilo nee unnavanni adi స్మిన్నపి పశ్చాత్మానం ఎందరందరో ఉన్నరనీ అందరిలో నీ ఉన్నవనీ ఎన్నో మహిళ ఉందినా ఎన్నో మహిళో ఉంది నా ఎదలో నీవే ఉంటావని నాయలో నీవే ఉంటావనీ సత్యం মযিননি কথা ঵িনি ঵িনি পিল্চিন্দি মনসু মন ঵িনি పోయిన పుణ్యము వచ్చిందని పోయిన పుణ్యమి వచ్చిందని తెసిన పుణ్యము తెచ్చిందని ఏ కథ విని వినిపించింది మనసు మన విని ఎందరందరూ ఉన్నారు ఈ ప్రపంచంలో శత్రువులు మిత్రులు పుత్రులు బంధువులు అవన్నీ నాకు అవసరం లేదు వాళ్ళందరిలో నువ్వు నాకు తెలుసు అర్థం ఇప్పుడు సర్వస్మిన్నపి పశ్చాత్మానం ఆ వ్యక్తుల మధ్య ఉపాధుల మధ్య భేదం నాకు అవసరం లేదు సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం కాబట్టి అజ్ఞానం కల వాళ్ళు కలిగినటువంటి భేదం గనక దాన్ని తొలగించుకుంటూ పోవాలి అది ఉండడానికి అవకాశమే లేదు మన హృదయంలో దాన్ని దూరం చేసుకుంటూ పోవాలి కాబట్టి ఎందరెందరో ఉన్నారని అందరిలో నీవు ఉన్నావని ఎన్నో ఉండినా ఈ ప్రపంచంలో ఎన్నెన్నో ఉన్నాయి ఉన్నవన్నీ నాకు అవసరం లేదు అవి మంచివి కూడా కావచ్చు నీవే ఉండాలని ఎందుకో తెలుసా ఏవి ఉన్నా అవి పోయేవి ఒకరోజు ఈరోజు ఉంటాయి రేపు లేకుండా పోతాయి ఉన్నప్పుడు నాకు ఉన్నవి అని అనుకుంటూ ఉంటాను పోయినప్పుడు పోయినవి ఏడుస్తూ ఉంటాను నేను ఆ ఏడ్చేటువంటి సమయం ఎప్పుడో నాకు తెలియదు కనుక నీవు అలా పోయేవాడివి కాదు నువ్వు శాశ్వతమైన వాడివి నిత్యుడివి నీ వల్ల ఏర్పడే ఆనందం నాకు నిత్యానందంగా ఉంటుంది గనక భగవాన్ ఈ ప్రపంచంలో ఎన్నెన్నో ఉండొచ్చు కానీ వాటి మీద కాదు నా మనసు లగ్నం కావాల్సింది నీ కనుక మనసుకి ఆ శక్తిని మనం కల్పిస్తూ పోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు పాపం ఓ ప్రాంతంలో కరువు వచ్చింది ఏడు సంవత్సరాల కరువు వర్షాలు లేక ఏదో ఉన్నవాళ్ళ కష్ట అట్లా జీవిస్తూ ఉండరు ఇతను చాలా పేదవాడు కేవలం పౌరోహితతో జీవించేవాడు ఇప్పుడు తజ్జనాలు పెట్టేవాడు కూడా ఎవరు లేకుండా పోయారు ఏడు సంవత్సరాల కరువు కావడం వల్ల పిలిచేవాళ్ళు అసలే లేరు ఎట్లా జీవించాలని అర్థం కావడం లేదు భార్య పిల్లలు ఆరేడు మంది పిల్లలు ఆర్థికంగా లేరని సంతానం ఆగుద్ది సంపదకి సంతానానికి ఏం సంబంధం కుచేలోడి దగ్గర నుంచి ఇదే ప్రాబ్లం కాబట్టి మనకేదో సంపద లేదు కాబట్టి ఆపుకుంటామనే ప్రశ్న లేదు జరుగుతూ ఉంటుంది జగన్నాటకం ఇది కానీ ఇంటికి వస్తే భార్య అడుగుతుంది ఏమండి పిల్లలు చూడండి ఎట్లా ఉండారో పాపం శ్వాసపడిపోతున్నారండి వాళ్ళకి ఆహారం లేదండి అని ఏం చేయాలో తెలియదు పాపం ఇట్లా కష్టాలు పడి పడి పడి పడి ఒకరోజు అనుకుంటాడు చిచ్చి నేను వీళ్ళని పోషించను లేను ఈ కరువు తీరేటట్టుగా లేదు ఎట్లా సంపాదన అర్థం కావడం లేదు కనుక ప్రాణత్యాగం కన్నా మరొక మార్గం లేని లేదు అని పిల్లలందరినీ దూచి వాళ్ళందరినీ ముద్దాడి భార్యతో కూడా చెప్పాల్సి నేను చెప్పి విషయం చెప్పలేదు ఎందుకంటే ఇవన్నీ మాట్లాడుతున్నారు ఏం లేదులే నేను వెళ్ళి సంపాదించుకొని వస్తాను అని బయలుదేరి ఊరు దాటి ఒక అడవిలోకి వెళ్ళాడు ఇంకా అక్కడ చితి పేల్చుకున్నాడు ఇక అగ్నిలో బడి మరణించడానికి అంతా తయారైపోయింది మూడు చుట్లు తిరిగి ఏడుస్తూ ఉన్నాడు ఎందుకని నీ శాస్త్రం చదివాను ఇది మహా అని తెలుసు ఆత్మహత్య కానీ ఇంతకన్నా మార్గం నాకేం కనిపించడం లేదు నేను బ్రతికి ఉండడం కన్నా పోవడమే మంచిది ఈ సంఘర్షాన్ని నేను భరించలేను అని అంటూ మూడు దండం పెట్టుకుంటూ ప్రదక్షణం చేసి ఇంక ప్రవేశించబోయే ముందు ఇట్లా చూచాడు అలా చూసి అల్లంత దూరాన ఒక చిన్న కుటీరం ఆశ్రమం ఒకటి కనపడతాం చూండి ప్రాణం పోయేటప్పుడు ఆశ్రమం కనపడతా ఉంది అది తభాషి పుణ్యం అంటే పుణ్యం అంటే ఇదే సమయానికి అది గోచరించడం అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వచ్చాడు ఎందుకో తెలుసా ఎట్లాగో మరణిస్తున్నాను కనుక అది ఆశ్రమంగా తెలుస్తుంది అక్కడ సాధువు ఉంటాడు ఇది నేను చేసేది పాపకార్యం కానీ సాధు దర్శనం పుణ్యం కాబట్టి ఒక్కసారి ఆ సాధువును దర్శించి తర్వాత మరణిస్తాను కొంతవరకైనా సరే ఈ పాపం తగ్గుతుందేమో అని అభిప్రాయపడి అక్కడికి వెళ్లాడు వెళితే ఒక సాధువు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు ఆయన్ని చూడగానే నా జీవితం ఎంత అశాంతితో ఉంది ఇతని జీవితం ఎంత ప్రశాంతంగా ఉంది ఇట్లాంటి జీవితం నాకు లభ్యం కాలేది అని అనుకుంటూ బోరున ఏడుస్తాయని కాళ్ళ మీద పడ్డాడు పాపం కరుణామయుడైనటువంటి ఆ సాధువు హృదయం ద్రవించింది నైనా ఏమిటి నీకు బాధ ఎందుకు ఇలా బాధపడుతున్నా మహాత్మా మా ప్రాంతంలో ఈ విధంగా ఉంది కరువు భార్యాబిడ్డలను పోషించుకోలేకపోతున్నా అందుకని అక్కడ నేను అగ్నిని తయారు చేసుకున్నా ఇక అందులో అగ్నిప్రవేశం చేస్తూ ఉన్నా దేహాన్ని చాలించాలని ఇది తప్పని నాకు తెలుసు కానీ మార్గం నాకు కనిపించడం లేదు బిడ్డల్ని పోషించుకోలేకుండా నేను బ్రతకలేను ఇంటికెళ్తే ఇదే కష్టాలుగా ఉన్నాయి కన్నీళ్లుగా ఉన్నాయి పాప ఆయన ద్రవించిన ఆయన ఏం చేస్తాం జీవితంలో ఎట్లా వస్తాయి పర్వాలేదు చెడు నా కర్మఫలం ఏదైతే ఉందో అలౌకిక కర్మాలు ఆచరించడం వల్ల నాకు ఏ కర్మఫలం అయితే వచ్చి అది నాకు అవసరం లేదు నేనెంతో జపం చేశాను ఎంతో ధ్యానం చేశాను ఏం చేసుకుంటాను నాకెవరూ లేరు భార్య లేరు పిల్లలు లేరు మీకోసం ఇది సమాజపరంగా నేను భగవంతుని ప్రార్థిస్తాను నా కర్మఫలం నీకిమ్మని ఉండు అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ తర్వాత అతన్ని పిలిచి ఒక మాట చెప్పాడు నైనా ఇంకేమి నువ్వు చావాల్సిన అవసరం లేదు ఎందుకని స్వామి నీ సమస్య పరిష్కారం అయిపోయింది ఏంటి నీకు ఒక మంత్రం చెప్తాను అని చెవిలో ఒక మంత్రం చెప్పాడు ఇదే మంత్రం ఎవరితో చేప అట్లాగే స్వామి ఈ మంత్రం ఎందుకు స్వామి ఇప్పుడు చచ్చేటప్పుడు పాప ప్రక్షాళనకే వారి పిచ్చాడా కాదు కాదు నువ్వు చావాల్సిన అవసరమే లేదు ఈ మంత్రాన్ని ఇదిగో ఈ విధమైనటువంటి విధి విధానం ఈ విధంగా నువ్వు జపంచే ఈ మంత్రం చేయగాని ఒక రాక్షసి కనపడుతుంది భయపడకు ఏంటి స్వామి మృత్యువుని చూడబోతుంటే మళ్ళీ రాక్షసి ఏంటి అని ఆ రాక్షస కనపడుతుంది అప్పుడు ఆవిడ్ని ఏం కావాలని అడుగు ఈ ఉంటది స్వామిజీ భోజనం समस्तम इधो इदे उद्धन वालनो ने। ने वो नीकेवलो अदी हाईगा जीवितू उठानी ओके निजमा स्वामी अबद्ध मे उड़ ने बाक अर्थंसो अबद्धमने नाकू पलकद शास्त्र पल्के नाकट च विन चला सोष स्वामी अ ఒక కండిషన్ ఏమిటా కండిషన్ అన్నాడు నీకు ఏం కావాలో అది ఇస్తుంది కానీ దానికి ఎప్పుడు పని చెప్తూ ఉండాలి ఓ అబ్బో చాలా ఉండవు లేని మా పనులు చెప్తాను లేని అట్లాగే స్వామి ఒక్కసారి కన్నా టెస్ట్ చేసేదే చూడండి వాడు ఎట్లా ఉండే చేయవని ఒక్కసారి మంత్రం రోడోరు వచ్చేసింది అది కనపడతా ఉంది ఎట్లా అది రెండు ఇడ్లీ సాంబార్ ఇది ఆకలితోడుగా అది ఇమ్మీడియట్గా ప్లేట్ ట్ర పోతున్నాడు అది అడిగింది నాకు నెక్స్ట్ వర్క్ ఏంటి నన్ను మా ఇంటి దగ్గర చర్చి ట్యాక్ అప్పుడు వచ్చే నానా ఎక్కడ పోయినా వాళ్ళు ఏడవడం భార్య ఏడవడం ఏం పర్వాలేదు ఇంక ఏడాల్సిన అవసరం లేదు మనకి చూడు ఇట్లే చేతులు పట్టుకో అని మీకేం కావాలి చెప్పండి వాడు దోశ కావాలి వీడి ఉప్మా కావాలి వాడు పెసరట్టు కావాలి పులిహోర కావాలి కమాన్ నీకేం కావాలి పిజ్జా కావ వెంటనే ఆ రాక్షసు మంత్రం చెప్పగానే కమాన్ వీడికి పిజ్జా వాడికి అది వాడికి అంటా ఉన్నాడు వాడి చేతుల్లో చేరిపోయినాడు అవన్నీ కండ్రా తిన వాడు అసలు చూడటమే లేదు లాగుతా ఉన్నాడు పిల్లలు భార్య కూడా తింటా ఉంది వీడితోనే వచ్చిన ప్రాబ్లం వీడి ఇడ్లీ అట్లాగే ఉంది రెండు ఇడ్లీలు అట్లాగే ఒక ముక్క దుంచుతాడు అట్లా అంతే ఇలా అన్నగానే అదిలా వాట్ ఈస్ మై నెక్స్ట్ వర్క్ రెండో పని ఏంటి రెండో పనే వీడన్నాడు ఒక గ్లాస్ మంచి పెట్టు అది ట మళ్ళీ వీడి అనేటప్పటికీ ఏంటి రెండో పని ఏంటి వాడికి పెట్టి మంచి వీడికి పెట్టి మంచి నీళ్ళు ఏం చేయాల అర్థంగా చెబు మా ఇంట్లో టీవీ అరేంజ్ అయ్యి టక్ ఫ్రిజ్ టక్ అంత టక్ టికే ఏది కావాలంటే ఇది తయారైపోతా ఉన్నది ఏం చేయాలా ఎస్సీ పెట్టు పెట్ట ఇంట్లో కావలసినవన్నీ అయిపోయినాయి కానీ ఒక్క మొక్క కూడా పోల ఇప్పటికి ఇట్లా అనేటప్పటికీ ఎందుకంటే అది చెప్పాడు దానికి వర్క్ పెడుతూనే ఉండాలి ఎన్ని పనులున్నా చేస్తుంది నువ్వు వర్క్ కనుక ఆపేవా నిన్నది తింటది ఇది కండిషను ఇప్పుడు ఇంట్లో కావలసినవి అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తాడు బాబా అది అంటుంది చెప్పు నెక్స్ట్ వర్కేండు నాకని అప్పుడు జీవకారుణ్యం వచ్చేసింది అతనికి ఇది సంఘసేవ దీన్ని దీన్ని సంఘసేవ సామాజిక స్పృహ కొత్త కొత్త పేర్లుండయి ఇప్పుడు అది ఆయనకు వచ్చి మా ఇంట్లోనే కాదు పక్కింట్లో కూడా ఇవన్నీ ఏర్పాటు చేయి ఇప్పుడు ఎందుకంటే ఇడ్లీ తినడం కోసం వాళ్ళ మీద ప్రేమ ఉండి వాళ్ళకి కరువే కదూ సరే అవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేశాడు ఎంత అంటుంది వీటి తనేటప్పటికి నెక్స్ట్ వర్క్ లేదా తినేస్తాను నేను ఇట్లా ఉంది అది వర్క్ అంటే ఇట్లా అంటుంది ఇళ్ళంతా అయిపోయింది మా దిండుగల్ ఇట్లాగే ఉండాలి ఓకే దిండుగల్ గగిల్లాపురం ఓకే కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ ఇట్లాగే ఓకే సికింద్రాబాద్ ఏంది అయిపోతా ఉంది కానీ ఒక్క ముక్క కూడా బోలే వాళ్ళు ఇష్టంగా తిని వాళ్ళు ఎవరు కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమీవ విచిత్ర భజగోవింద మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎక్కడికన్నా బోండి ఏదో ఒకటి జ్ఞాపకం వస్తూ ఉంటది ఇవన్నీ తమాషా తమాషా ప్రేమలు ఇవన్నీ వాళ్ళని చూస్తా ఉండడు వాళ్ళు ఏమో బాగా పైగవాడ మధ్యలో ఉన్నవాడు అయిపోయి నానా నా ఉప్మా అయిపోయిందే అంటే మళ్ళీ వాడికి ఉప్మా అంటాడు టప్ వాడు పెస అయిపోయి పెద్ద టప్ ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళకేమో బ్రహ్మాండంగా నడుస్తా ఉంది ఇక్కడే ఏతనా ఇక ఏం చేయాలనో తెలియలేదు ఇక అక్కడి నుంచి పరిగెత్తి పరిగెత్తి ఆ తర్వాత ఉంది వెనక ఏంటి నా వర్క్ నా పని ఏంటి నా పని ఏంటి కిమ్ కర్తవ్యం కిమ్ కర్తవ్యం కిమ్ కర్తవ్యం చేయకుండా परगे परगे परगे मल्ली अरण्य पोई आ महर्षि एक्तो आदालीद स्वा मी के चच्चे <laughs> <laughs> प्रशांत लेकु <laughs> <laughs> <laughs> <laughs> नैन हाई अग्नि तैयार लाइफ एंटर नवे मध्य पचवस मंत्री दाने तगल कटी ना दिन अदस्ता कि ना అని బోర్ని ఏడుస్తూ కాళ్ళు పట్టుకునే స్వామి నాకు ఏమవుతుంది మంత్రం అవుద్దు ఏమవుద్దు వాళ్ళు ఏదో తిన్నారో అయిపోయింది నన్ను చంపేయండి చాలు అప్పుడనండి ఆయన చంపడానికి మీకు సంసారాలు ఉన్నాయి ఆయన మేమెందుకు మేము చంపేవాళ్ళం కాదు మేము బ్రతికించేవాళ్ళం ఇదొక్కటే నీకు అర్థం కావాలి మేము బ్రతికించేవాళ్ళం కానీ చంపేవాళ్ళం కాదు చంపేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అది తర్వాత చూస్తూ గానీ పుత్రాదపి భీతి ఆ తర్వాత వస్తుంది ఈ రోజే వస్తుంది అంతా అది వేరేవాళ్ళు మేము మాత్రం ఒకవేళ ఈ రోజు మేము కష్టపెడుతున్నామని నీకు అనిపించిన ఒక్కరోజు కన్నీళ్లతో నువ్వు అర్థం చేసుకునే రోజు ఉంది మనకు మేలు చేసిన వాళ్ళు సాధువులు తప్ప ఇంకొకరు కాదని ఆ రోజు ఒకటి ఉంది జీవితంలో ఎందుకంటే సత్యమైంది అది ఒక్కటే గనక నువ్వు బాధపడకన నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను చూడలేను నీ బాధను నేను ఎప్పుడు చూడలేను నేను ప్రేమించేవాడిని కానీ బాధలు నాకు అవసరం లేదు ఇదిగో ఎప్పుడు కూడా జ్ఞానం ఉండాలి మూర్ఖంగా ఆచరిస్తే లాభం లేదు అందుకని నహి కర్మకాండేన పరాత్మ ప్రకాశిత ఎందుకు కర్మల వల్ల తరించవంటే ఇదే ఇప్పుడు నువ్వు చేసిన పని అంతా కర్మకాండే ఉపయోగించాలి బుర్ర అత విచారర్తవ్య ఏంటి విచారం నేను చెప్తాను వీణు అది వస్తుంది బయట నిలబడుకోటది హై లో బయట్రా కిం కర్తవ్యం బయట్రా ఎందుకని లోపలికి రాలేదు అది లోపలికి రావాలంటే అక్కడ సాధు ఉండాడు దానికి శక్తి సరిపోదు వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు మనం హాయిగా ఉంటాం మాయికి ఎప్పుడు శక్తి అంటే ఎప్పుడు శక్తి మాయికి ఆశ్రమం గేటు దాడితే. ఆ ఇక్కడ దాని కథలేం ఉడకవు ఇక్కడ ఉడికే అవకాశం లేదు దాటితేనే అది లోపల రాదు వచ్చిన బాధ అది అందుకని బయట చేరి నువ్వు బయట రా అంటుంది ఏంటంటే ఎంతసేపు లోపల ఉండేది నేనేమో సాధువు కాదు కదా భార్య బయట ఉండారు మరి ఎట్లా అది అప్పుడు అన్నండి ఆయన ఏం లేదు ఇది ఒక మాట చెప్తాను ఏం ఫీల్ కాబ ఇంకా హ్యాపీగా ఉంటావు ఏంటని ఇప్పుడు దాన్ని తీసుకుపోమని ఇంటి దగ్గరే తీసుకుపోద్దు తర్వాత ఏం చేయాలి నీకు ఒక మాట ఒక మంచి సర్వే బాధ ఒకటి తీసుకొచ్చే నాటమను ఓ స్తంభాన్ని అదంతా క్షణం నాటేస్తుంది స్వామి తర్వాత అడుగు నేనేం చేసేది అప్పుడు దాని చెప్పు నీకేం కావాలి అవి అడుగు నీకేది ఇష్టం చక్కెర పొంగలిష్టం ఓహో ధనుర్మాసం ఆ కమాన్ అడుగు చక్కెర పొంగల్ అడుగు ఇస్తుంది పెట్టుకో చేతుల మళ్ళీ ఏంటంటే అది చెప్పు నేను ఇది తినేంత వరకు నువ్వు ఎక్కుతూ దిగుతూ ఉండు నేను మళ్లీ పిలిచినంత వరకు నువ్వు ఎక్కుతూ ఉండు దిగుతూ ఉండు ఎక్కడ ఆగకూడదు సుమా మళ్ళీ ఎక్కడ ఆగకూడదు అని చెప్పిన ఇదంతా చెవులో చెప్తాడు మాత్రం ఆయన ఇలా చెప్పి పో తర్వాత చూస్తావు తమాషనాడు అసలు ఆలోచన నాకు రాలేస్తా వస్తే నువ్వు సాధువు అయిపోతావై వస్తే నువ్వు సాధువు అయిపోతావు అందుకని రాదు ఆలోచన అర్థం అవుతుంది పో అన్నాడు బయటకు వచ్చాడు గమ్ కర్తవ్యం అన్నాడే జరా టైరావు నన్ను తీసుకుని మా ఇంటి వల టడు తీసుకుపోయి పెట్టింది ఏనా వేడి వేడిగా బ్రూ కాఫీ అది అనుకుంటుంది ఏం మారింది ఆకలితో ఉండాడు బ్రూ కాఫీ అడతాడు ఏంటని బ్రూ కాఫీ ఓకే అది తాగబోదా ఆగో నాకు నెక్స్ట్ వర్క్ ఏంటి ఇదిగో ఇట్లా తీసుకొని రావు స్తంభం అది టప్ ఇదిగా నిలబెట్టేసింది ఆయన అక్కడ జయబాకండి అక్కడనే కూర్చోబెట్టి ఆ స్తంభం నాటేసింది ఏంట్రై పిచ్చాడు స్తంభం అడిగాడు ఎందుకని నాటేసింది చక్కగా ఈయన తినబో ఈయన తాగబోతున్నాడు అదే నెక్స్ట్ ఏంటి చూడు నేను మళ్లీ పిలిచేంత వరకు నీవు దాన్ని నెక్కి పైకి పోతూ కిందకి దిగుతూ ఉండాలి ఎక్కడ ఆగకుండా ఇది కర్తవ్యం జావు అది అనుకున్న సత్యంరా బాబు ఈ సాధువు ఎక్కడ దొరికాడు ఇది కూడా అతనే బట్టిచ్చినట్టున్నాడు వీడికి లేదు ఆ తెలివి వీడికుంటే ఎందుకు అది పరిగెత్తాడు ఇది సాధువు తెలివి కొంప ముంచేసింది మనల్ని అని హో పోతున్నా ఎక్కు దిగుతా ఉంది ఈయన కాఫీ తాగాడు అప్పుడు భార్య వచ్చి ఏమండి ధర్మవరం చేరలు బెనరస్ డోంట్ వరీ ఐ కమా ఎన్ని కావాలని భార్యని ఆవిడ ధర్మవరం నాలుగు కంచి మూడు వెంకటగిరి రెండు కమాన్ ఏ ఏ కలర్స్ కావాలి ఆ కలర్స్ కవాన్ అది టప్ అని చేసింది వెంటనే ఇతను పొయ్యి ఎక్కి దిగుతూ ఉండవు ఎక్కుతూ ఉండవు దిగుతూ ఉండవు పిలిచినప్పుడు వచ్చి పనులు చేయి అంతే హాయిగా ఉంది జీవితం ఏంటో తెలుసా మనసు ఇదే ఇది ఎవరో కాదు ఈ బ్రహ్మరాక్షస్ ఎవరో తెలుసా మనసే దానికి పని పెట్టామా మనం హైగా ఉంటాం దాన్ని వదిలిపెట్టామా అది మనల్ని మింగేస్తుంది అది మింగుతూ ఉంటే మనం ప్రాణాలు పోగొట్టుకుని జన్మ జన్మలుగా అనంతకోటి జన్మల్లో నుంచి ప్రయాణం చేసి వచ్చాం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా పని ఉందనుకోండి చేస్తూ ఉన్నాం పని లేదనుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయనో భగవతే పని వచ్చిన పని చేయండి లేదా నామం చేసుకోండి కౌంతేయ అభ్యాస యోగం అభ్యాసయోగేన తథహ మాం ఇచ్చ ఆప్తు ధనంజయ భక్తి యోగంలో నాయన నువ్వు గనక మనసును నిగ్రహించలేకపోతే అభ్యాస యోగంతో కూడాను నువ్వు నన్ను చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శత్రువులదు మిత్రులదు బంధువులదు పుత్రులొద్దు వీళ్ళు ఎప్పుడు ఉండరు అనేక జన్మల్లో దానివల్ల సాధించేది ఏమి లేదు అట్లన్నీ వాళ్ళని దూరం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ అవసరాలన్నీ తీర్చు వాళ్ళందరినీ ప్రేమిస్తూ ఉండు వాళ్ల మధ్యలో నువ్వు ఉండు నీలోక వాళ్ళు రాకుండా చూసుకో ఎందుకంటే పరమేశ్వరుడు ఉండని నీ హృదయంలో అంతగానే ఇంకటేం లేదు భజ గోవిందం భజ గోవిందం కాబట్టి గోవిందు భజించాలంటే వీళ్ళందరి మధ్య గోవిందుని భజించేటువంటి అవకాశం లేదు ఓకే కాబట్టి వీళ్ళందరూ ధ్యానం వీళ్ళందరూ ధ్యానంలో నీకు అడ్డుపడుతూ ఉండరు స్నేహితులు అడ్డుపడుతూ ఉంటాడు శత్రువు అడ్డు అడ్డుపడుతూ ఉంటాడు మిత్రులు పుత్రులు భార్య బంధువులు సమస్తం ఏవి ఉండినా ఆవులు కూడా ఆవుకు బాగలేదనుకుంటే ధ్యానంలోనే వస్తుంది ఇంకెక్కడ కుక్క కాలు రీతే ధ్యానంలోనే వస్తుంది కాబట్టి కుక్క ఉంటే బలవలేదు ఆల్రెడీ ఒక కోతితో మనం ఏముతూ ఉంటే ఆ కోతి పక్క నీ కుక్క పోయి లోపల ఆ మనస్సుతో మళ్లీ మనం సాధించేటువంటి అవకాశం లేదు గనక ఏవి ఉండినా పర్వాలేదు అవి మన మనసులో మాత్రం ఉండడానికి అవకాశం లేదు అప్పుడే ధ్యానం జరుగుతుంది ధ్యానకారీ భవతి ధ్యానాకారీ భవతి నెక్స్ట్ ఇంకా కామం క్రోధం లోభో మోహం మ క్రోధ మోహ త్యక్ పశ్యతి సోహం కమ క్రోధ లభ త్యక్ పశ్యతి సోహం ఆత్మ విహనామూా ఆత్మ జ్ఞాన విహనమూ తే పశకని గోడ భజ గోవిందజ గోవిందో గోవిందో భజ జ గోవిందం భోవిందో గోవిందో భూమతే కామం క్రోధం లోభం మోహం తక్వ ఆత్మానం సోహం పశ్యతి వీటిని వదిలిపెడితేనే మన హృదయంలో పరమేశ్వరిని ఇక్కడ ఆత్మానం అంటే అంతఃకరణాన్ని అర్థం చేసుకోవచ్చు చూడాలి పశ్యతి సోహం కాబట్టి మన హృదయంలో మన బుద్ధిలో సోహం అహం సహా నేనే ఆ పరమేశ్వరుడు అనేటువంటి అహం బ్రహ్మాస్మితి వాక్యార్థ తత్వమసీతి వాక్యార్థ అది ఏదైతే ఉందో అది ఇక్కడ మనం అనుభవించాలి అని అనుకున్నట్లయితే ఈ కామ క్రోధ లోభ మోహ మోహాలు ఈ ధ్యాన సమయంలో గనక ఉంటే అది అనుభవించేందుకు అవకాశం లేదు గనక కామం క్రోధం లోభం మోహం త్యక్వ ఆత్మానం సోహం పశ్యతి ఎందుకని ఆత్మ జ్ఞాన విహీన తే పచ్చంతే నరక నిగూఢ కాబట్టి ఎవరైతే ఆత్మ జ్ఞానము లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళు మళ్లీ మళ్లీ మళ్ళీ మళ్ళీ నరకంలో పడిపోతూ ఉంటారే గాని ఎందుకంటే జ్ఞాన విహీన జ్ఞానం ఎప్పుడైతే లేదో ఉండేది అజ్ఞానమే గనక అజ్ఞాన జనితమైనటువంటి కర్మల్నే చేస్తూ ఉంటాడు కాబట్టి తద్వారా జన్మలే వస్తూ ఉంటాయి కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఈ విధంగా ఇదే నరకం పునరభిజననం పునరభిమరణం పునరభిజనని జటరే శయనం ఇలా జరుగుతూ ఉంటది కాబట్టి కామం క్రోధం లోభం మోహం తక్వ ఇవి వదిలితేనే ఆత్మానం సోహం పశ్యతి జ్లీజ్ కామహ మొదటిది కామం ఏంటి కామ ఇచ్ఛా విషయూ కామహ అంతే ఇంకెళ్ళి అది లేకపోతే నేను సుఖపడలేను అది వస్తే గాని నేను ఆనందంగా ఉండలేను జీవితంలో अभी काने की कोई इच्छते हु काम काम हा, इच्छा विषय तति वृत्ति क्रोध्यगे तदुभयीत्यागे ध्यानाकारीभवती ध्यान चेयली ధ్యానాకారీ భవతి నువ్వెప్పుడు ధ్యానంలో ఉండాలి పరమేశ్వర ధ్యానంలో ఉండాలి ఈ కామ క్రోధాలు నిన్ను అడ్డగిస్తాయి కాబట్టి కామ ఇచ్చా విషయ ఏదైతే నాకు కావాలి అనుకుంటూ ఉన్నావో అది కామం సరేనా నీకు కావాల్సింది ఏంటి ఇది వస్తు కోరికలు నాకు కావాలి కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అవన్నీ మనం కోరుతాం కోరినవి వస్తాయి కోరినవి వస్తూ ఉంటాయి కోరినవి పోతూ ఉంటాయి ఎందుకని వచ్చింది ఏదైనా పోయ్యేదే గనక కాబట్టి కోరికల్ని మనం కదిలిస్తూ ఉంటాం వాటి వల్ల తత్సంబంధమైనటువంటి ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి ఆ వచ్చినవి పోతూ ఉంటాయి కానీ పోకుండా కోరికలు ఎప్పుడూ ఉంటాయి ఇది తమాష మనం కోరినవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం కోరిందే గనక మన ఆనందాన్ని ఇచ్చేటట్లయితే గతంలో అనేకం కోరాం అనేకం పొందాం అవి పొందిన తర్వాత మనం ఆనందంగా ఉండాలి తాత్కాలికంగా ఆనందంగా ఉన్నాం మరి ఇంకొక రకరమైన కోరికల్ని కదిలించాం కాబట్టి ఏవైతే మనం కోరామో గతంలో వాటిని మనం పొందలేకపోలేదు మన కేవలం నిరాశే కాదు ఏదీ సాధించకపోలా జీవితంలో చాలా చాలా పొందాం అవి పొందినప్పటికి కూడాను ఇప్పుడు సుఖం లేదు ఎందుకని ఏవైతే కోరామో అవి వస్తూ అలా వచ్చినట్టే పోతూ ఉన్నాయి కానీ కోరికలు మాత్రం మిగిలిపోతూనే ఉన్నాయి కాబట్టి కోరికల మధ్య ఉండేటువంటి వాడు సుఖపడలేడు కానీ మనసు కోరిక ఉంది దేన్ని కోరుతూ ఉంది మనసుకి కోరిక ఉంది మనకి కోరికొంది మనకు కోరిక భగవంతుడు మనసుకు కోరిక ప్రపంచం ఇది ఘర్షణ కామహ అన్నప్పుడు ఇచ్చా విశేషు కామహ ప్రతిహత ఒకవేళ ఏదైతే నువ్వు కోరుకుంటూ ఉండవో అది రాలేదనుకోండి దానికి భిన్నంగా పోతా ఉంది దాని వల్ల ఏదో పుడుతుంది ఆ పుట్టేది క్రోధం అది కామ క్రోధం అంటే తస్య ప్రతిహత జాత చిత్త వృత్తి ఏదైతే నువ్వు ఆశిస్తూ ఉన్నావో దానిని పొందలేకపోవడం వల్ల ఏదైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో నాకు రావాలని అది రాకపోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆలోచన చిత్త మనసులో నీకు ఆలోచన పుడుతూ ఉందో అది ఏదో కాదు ఆలోచన క్రోధ ఇది ఉచ్యతే దాన్ని క్రోధము అని చెప్తారు కాబట్టి మనం కోరుతాం కోరింది రాకపోతే ఆ రాకపోవడానికి ఎవరెవరైతే కారణమై ఉంటారో వాళ్ళందరి మీద క్రోధం వస్తుంది అర్థం కాదు ప్రతి చిన్న విషయంలో ఇది చిన్నప్పటి నుంచి ఉంది మనకు నేను సినిమా పోవాలంటాను నానొద్దే ఆయన మీద కోపం వస్తుంది అర్థమవుతుంది ఇది చిన్నతనం నుండి ఉంది ఇప్పుడే కాదు చిన్నతనం నుంచి బిల్డప్ అవుతూ వచ్చింది కాబట్టి కామహ అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఇలా ఏదైతే కోరుకుంటున్నామో అది మనకు వచ్చినా తృప్తి లేదు కానీ రాకపోతే అలా రాకుండా ఉండడానికి ఎవరైతే కారణమో ఆ కారణాలను మనం వెతికి వాళ్ళ మీద క్రోధాన్ని ప్రకటిస్తూ ఉంటాం ప్రతి చోట ఇంతే ప్రతి చోట ఇప్పుడు మీరు అనుకుంటారు ఏదైనా తీసుకోండి మీరు అత్త కోడల్ని ఏడిపించడం వెనక కూడా ఉండే పురాణం ఇదే కోడల మీద అత్తకి క్రోధం ఉండాల్సిన అవసరం లేదు కామం తీరకపోవడం వల్ల క్రోధం వస్తుంది అది ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచింది ఇరవై సంవత్సరాలు ఆవిడకి అవగాహన లేదులేండి పెంచినది మాత్రం కూడా ఉండాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు తలల వెంటుకలు పెరుగుతుంటే మనం కటింగ్ చేసుకోవడంలే ఏమి పెరిగినవన్నీ ఉంచుకుంటాం ఏంటి కాబట్టి చిన్నప్పటి నుంచి నేను పెంచాను కుర్రాడిని ఒక్కసారి ఇప్పుడు వాడేంటి ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత అప్పటి వరకు మా మేము వీడొకడు డేంజరస్ పిల్ల వాడు డబ్బులు కావాలి నాన్న అడగలేడు అమ్మను అడుగుతుంటాడు చిన్నప్పటి నుంచి అదే అలవాటు పడతాడు ఉద్యోగం వచ్చినా కూడాను అమ్మ నాకు కాఫీ ఇచ్చేసి నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటాడు పెళ్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే మారుస్తాడు ప్లేటు సరళ ఒక కప్పు కాఫీ తీసుకుని రా అంటాడు ఆమె సరళు ఈ విరళమైపోద్దు అత్త ఎందుకో తెలుసు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నా బిడ్డని నేను ఇలా పెట్టుకుని అమ్మ అమ్మ అమ్మ అమ్మ అనేవాడు వాడు ఇప్పుడు అమ్మ పోయి బొమ్మ తయారైపోయింది అమ్మ మీద వాడికి మనసే లేదు బొమ్మ వచ్చింది ఈవిడ రావడం వల్ల కదా వాడి ప్రేమ నాకు దూరం అయింది అది తమాషా వాడి ప్రేమ నాకు కావాలి ఈవిడి వల్ల అది నిరోధింపబడుతుంది కనుక ఆవిడి మీద క్రోధం ఎక్కడైనా ఇంతే కాబట్టి కోరిక తీరనప్పుడు అది క్రోధంగా పరిణమిస్తుంటది తదుభయ పరిత్యాగే అది తమాషా ఈ రెండింటిని ఎవడైతే వదిలేస్తాడో వాడు ధ్యానం చేయగలడే గాని లేకపోతే ధ్యానం చేయలేడు తదుభయ పరిత్యాగే ధ్యానాకారీ భవతి ధ్యానాకారి భవతి కాబట్టి కామాన్ని క్రోధాన్ని రెండిట్ని వదిలిన తర్వాత నువ్వు చక్కగా ధ్యానం చేయగలవునైనా నేను ధ్యానం చేయాలి పరమేశ్వరుణ్ణి అని అనుకుంటే ఉపయోగం లేదు క్రోధం పెట్టుకొని ఏదేదో కోరికలు పెట్టుకొని భగవంతుని పెట్టుకోలేవు లోపల ఇది నేను జీవితే వ్యర్థం కుప్పేసి మయ్య సహిష్ణు కనెక్షన్ చూసారా నిన్నటికే గురువు చెప్పింది కూడా వాడికి ఎందుకు కోపం వస్తుంది తెలుసా వాడికి అర్థం కాదు మై అసహిష్ణుహీకు అర్థం కాకపోవడంలో అసహనంతో వ్యర్థం కుప్పేసి ఎవడైతే పూజించాలో వాడిని కోపడతా ఉండవు ఎక్కడికి పోతుందో ఇది ఇంకా ఇంకా ఎన్ని జన్మలు తిరగాలను వ్యర్థం కుప్పి చేసి మై కాబట్టి అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు నీ మేలు నేను చెప్తూ ఉన్నా నీ మనసు కాదు నీకు మేలు చేసేది నేను నీకు మేలు చేసేది అది గురువు అర్థమవుతుంది కాబట్టి కామము క్రోధము రెండు నువ్వు ధ్యానం చేయాలంటే చేయలేవు బాబు ఇవి అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి ధ్యానాకార్య భవతి నువ్వు ధ్యానయోగివి కా ఎప్పుడు ఉభయ పరిత్యాగి ఈ రెండింటిని తదు ఉభయ కామాన్ని క్రోధాన్ని రెండింటిని వదిలిపెడితే నెక్స్ట్ కామం క్రోధం లోభం చూడండి లోభం ఏంటి లోభ త్యాగా సహిష్ణుత లోభ త్యాగా దీర్ఘం త్యాగ అసహిష్ణుత లోభ అది త్యాగా సహిష్ణుత త్యాగా అసహిష్ణుత కామానికి లోభానికి మధ్యలో క్రోధం ఉంది తమ చదవండి కామమేమో నాకు అది కావాలి అది వస్తే నేను సుఖంగా ఉంటాను అనుకుంటే కామం అది రాకపోతే నేను సుఖంగా ఉండలేను అనుకుంటే కామం ఇది పోతే నేను సుఖంగా ఉండలేను అనుకుంటే లోభం సీ ద డిఫరెన్స్ లేనిది కావాలనుకోవడం కామం ఉన్నది పోకూడదు అనుకోవడం లోభం డిఫరెన్స్ ఇది లోభం కాబట్టి ఏదైతే ఉందో అది పోవడం ఇష్టం లేదు లోభి ఏది వదలడం అది ఎంతవరకు పోతుంది తెలుసా ఒక దశలో దేహాత్మభావాన్ని కూడా వదలలేకపోతాడు ఏది వదలడం ఇష్టం లేదు గనక కాబట్టి అవసరం లేని వాటిని అవసరాలుగా భావించడం అనేటువంటిది లోభి యొక్క లక్షణం మీరు చూడండి ఎక్కడైనా చాలా చోట్ల ఏ మన ఇంటికి పోయినా కూడా ఈ ఆశ్రమాలైనా చూడొచ్చాను అవసరం లేనివి చాలా ఉంటాయి ఇప్పుడు ఏదో ఒకటి ఉంటాయి డబ్బాల ఇవ్వాలి కూర్చోవడానికి లే బయట వేస్తాడు ఎవరన్నా వస్తే ఫ్రెండ్స్ బయట వేస్తాడు వరండాలో కూర్చో ఆయన ఇంట్లో కూర్చున్నాడు లేదు బయట గాలి బాగా వస్తుంది ఎందుకు తెలిసి లోపల డబ్బాలు ఉంటాయి అవసరం లేనివన్నీ ఏది నొలక ఎందుకో తెలుసా అవసరం లేని మరొకరికి ఇవ్వడానికి మన సంగీకరిత త్యాగ అసహిష్ణుత వదులుకుంటూ ఉండడం వల్లనే ఎప్పుడు మనిషికి చాలా తృప్తిగా ఉంటది లేకపోతే అన్ని చేసుకుని వాటి మధ్యలో మనం బడి దేనికి ఏం చేస్తాం చెప్పండి ఏ రోజైనా వదులుకోవాలి దేహాన్ని వదులుకోవాలి అదే ఇక్కడ చిన్న చిన్న క కర్మలు చేస్తూ ఉంటే పెద్ద కర్మలు చేయగలం కాకి తినిపిస్తూ ఉంటే ఒకరోజు హంస వస్తుంది అసలు కాకికే బెట్టకపోతే హంస వచ్చే లేదు హంసే రానప్పుడు పరమహంస లేదు అందువల్ల ఈ లోపహ గుణం ఏదైతే ఉందో ఇది పోకూడదు కామం ఏదైతే లేదో అది రావాలి సీ ద డిఫరెన్స్ రావాలి అనుకున్నది రాకపోతే దానికి ఎవరైతే అవరోధంగా ఉన్నారో వాళ్ళ మీద క్రోధం పోకూడదు అనుకున్నది పోతే దీనికి కారణం ఎవరు వాళ్ళ మీద క్రోధం మళ్ళీ ఇప్పుడు చూసారా క్రోధం ఉందో కామం క్రోధం లోభం ఎప్పుడు ఇది ఆర్డర్ ఆర్డర్ ఇది కామం క్రోధం లో మధ్యలో ఉంటది అంటే క్రోధం అనేది కామం వల్ల రావచ్చు లోభం వల్ల రావచ్చు అండర్స్టాండ్ ప్లీజ్ కామం వల్ల రావచ్చు క్రోధం వల్ల రావచ్చు అందువల్ల లోభం పెట్టాడు కామం లోభం కామం క్రోధం అనలే కామం లోభం క్రోధం అనలే కామ క్రోధ లోభాలు క్రోధ మధ్యలో ఉంది కామం తీరకపోయినా క్రోధం లోభం ఏదైతే ఉంచుకోవాలను ఏదన్నా వచ్చేసి ఇచ్చేసారనుకోండి అది ఏదైనా కావచ్చు చిన్న పెన్సిల్ కూడా కావచ్చు మన చిన్నప్పటి నుంచి లేది మన బలపం కనుక అమ్మ గనుక పక్క ఇచ్చిందంటే ఇంకేమీ లేదు ఆ రోజు గొడవ కాళ్ళంతా కొట్టడమే భూమి గట్టిగా ఉందా లేదని చూసుకోవడానికి ఎందుకు రాం పలపాలు ఉన్నాయి ఉంటే మాత్రం నాయకుత వాడికి ఇచ్చేవాడు అది కాబట్టి ఆమె మీద కోపం వస్తూ ఉంటుంది కనుక లోభం ఎక్కడైతే ఉందో అక్కడ దెబ్బతగిలితే క్రోధం కామం ఏదైతే ఉందో అది దెబ్బత గెలితే క్రోధం కాబట్టి కామం ఇక్కడ లోభం మధ్యలో క్రోధం కాబట్టి క్రోధం ఎవరికైనా వచ్చిందనుకోండి మనం ఆలోచన చేయొచ్చు ఆ రూట్లో వచ్చిందా ఈ రూట్లో వచ్చింది ఏదో ఒక రూట్లో అందువల్ల కామక్రోధశ్చ దేహే తిష్టి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త బి విజలంటే బీ విజలంటే బీ విజులంటే జాగ్రత్తగా ఉన్నాయి ఎందుకని కామక్రోధశ్చ లో కాబట్టి కామ క్రోధ లోభాలనేటువంటి తస్కరులు చోరులు చేరిపోయిండారు ఎక్కడ మనలోనే చేరిపోయి ఎక్కడో లేరు దొంగలు బయట ఉంటే ఎప్పుడు వస్తాడో అని తలుపేసుకుంటా వాడు లోపలే వచ్చింటే ముందే దేనికి జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కాబట్టి కామ క్రోధశ్చ లో దేహే తిష్టంత తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కాబట్టి కామ క్రోధ లోభ ఇంకా మోహ ఇదేంటిది విపరీతంగా గోచరించేది మోహం విపరీత భావం అతస్మింతద్బుద్ధి అది ఏదైతే అక్కడ లేదో దాన్ని చూడడం అది మోహం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మోహం మీకు అర్థమవుతుంది కామ క్రోధ లోభాలు కామం వలన క్రోధం రావచ్చు లేదు లోభం వలన క్రోధం రావచ్చు క్రోధం వచ్చిన తర్వాత నెక్స్ట్ రిజల్ట్ ఏంటో తెలుసా క్రోధాద్భవతి సమ్మోహ గీత క్రోధం వల్ల మోహం అంటే ఏంటి బుద్ధి లేని దాని ఉన్నట్టుగా చూడడం ఉన్నదాన్ని లేనట్టుగా చూడడం సత్యాన్ని అసత్యంగా చూడడం అసత్యాన్ని సత్యంగా చూడడం ఇది క్రోధం వల్ల కలత చెందినటువంటి మనసు క్రోధం వల్ల మనసు చెలించిపోయిన తర్వాత ఏది ఏదో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే కనుక కామం క్రోధం లోభం మోహం ఇప్పుడు అర్థమైంది తక్వా ఇవి ఉన్నాయనుకోండి లోపల పరమేశ్వరుని ధ్యానం చేసే అవకాశం లేనే లేదు తక్వ వీటిని విడిచిపెట్టి పశ్యతి సోహం ఆత్మానం సోహం పశ్యతి కాబట్టి మన బుద్ధిలో మన హృదయంలో పరమేశ్వరుని సోహం అంటే నిన్న కోహం కస్త్వం కోహం కుత ఆయాతాహన్నం కాదు ఇది కనెక్షన్ కోహం అహం కహ నేనెవరు దేహం నాహం దేహం నేను కాదు కోహం నేనెవరు సోహం అహం సహ నేను కేవలం పరమేశ్వరుడిని పరమేశ్వర చైతన్యమే దేహం నేను కాను ఈ దేహం నడవడానికి ఆధారమైనటువంటి చైతన్యం నేనే నేను కనుకనే తయ్ మయి ఏకో విష్ణు అర్థమైంది ఇప్పుడు అంతర్హృదయాల్లో ఉండేది అంతరాత్మ రూపేణా ఏకో విష్ణు భావి కనుక కామం క్రోధం లోభం మోహం తక్వ ఆత్మానం సోహం పశ్యతి ఎందుకని ఆత్మజ్ఞాన విహీన మూడా ే పశ్చంతే నరక ని కూడా ఎందుకని జ్ఞానం లో ఉంది గనక మోక్షం అనేది ఆత్మ అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంది గనక ఆత్మ జ్ఞానం ఆత్మను పొందాల్సిన అవసరం లేదు ఆత్మ నీవయ్యే ఉన్నావు నీకు అర్థం కావడం లేదు కావలసింది జ్ఞానం ఆ జ్ఞానాన్ని గురువిస్తాడు గురువిస్తే నీకు అందిపోతుంది ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అంటే నువ్వు చక్కగా అంతఃకరణ శుద్ధిని పొందాలి కాబట్టి చిత్తశుద్ధి చిత్త నైశ్చల్యం రెండూ రావాలి కాబట్టి చిత్తశుద్ధి అనేటువంటిది కర్మల ద్వారా రావాలి నిష్కామ కర్మ ద్వారా చిత్త నైశ్చల్యం అనేటువంటి ఉపాసన ద్వారా రావాలి కనుక కర్మోపాసనా దేహి అది వచ్చిన తర్వాత గురువు జ్ఞానాన్ని ఇస్తాడు నువ్వు అందుకుంటావు కాబట్టి ఇవి ఈ లోపల ఇవి వదలాలి ఇవి వదలాలి కాబట్టి ఇవి ఈ లోపల ఇవి వదలాలి ఇవి వదలాలి ఏదో చాలా ఎక్కడో దూరంగా ఉండే ఒక దేశానికి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉండే ఒక ఒక వ్యాపారి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అది ఒక తమాషా దేశం ఎక్కడో ఉంది చిన్నది అక్కడ ఇవన్నీ బ్రహ్మాండంగా చూచారు ఆ దేశంలో ఏమేమి రకరకాలైనటువంటి పండ్లున్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు ఇది మా దేశంలో ఈ పండ్లు చాలా బాగా తింటారండి ఇది చాలా స్వీట్గా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది ఈ పేరు అది ఆ పేరు ఇది అని అయిపోయింది ఆ తర్వాత అన్నాడు మీరు మా దేశంలో కూడా ఉన్నాయండి ఎక్కడీ మాకు భారతదేశంలో భారతదేశంలో మీరుండేది మేముండేది ఆంధ్ర ఆంధ్రాలో ఎక్కడ ఆంధ్రాలో మేము కొనసీమ కొనసీమ అక్కడే అక్కడ చెక్క కే ఇవేమితాయి దేశంలో ఉన్నామని తినాల్సింది అప్పుడు పెడదాం ఇక్కడికి ఈయన జ్ఞాపకం ఉంది చెప్తాడు కాదు ప్లీజ్ అరేంజ్ సరే వచ్చాడు ఈయన ముందే రెడీ చేసి పెట్టారు రాయ్ మంచి చూసి పెట్టండి రా తాజా అప్పుడప్పుడే దించుతురు కానీ గెలలో తీసుకొని వచ్చి సరే వచ్చాడు మధ్యాహ్నం భోజనం ఆయన రూముకు పంపించారు అంత అయిపోయి ఆయన పంపించారు వాట్ అబౌట్ దట్ అదే దట్ విట్ కమ్ డోంట్ వరీ వస్తుంది కదా పంపిస్తాము అని పంపించి పంపించిన తర్వాత అన్నీ చూశాడు అదేందని అడిగాడు దాని కింద వీళ్ళు పెట్టి ఉన్నారు ఆయన చెప్పినది ఇదేనని మంచి ఒక డజన్ పెట్టేశారు ఆయన విన్ని కావాలని తిన్నాను తిన్నాడు అయిపోయింది నిద్రపోయాడు బాగా మధ్యాహ్నం పడుకొని టీ టైంలో ఆయన కోసం ఏం చూస్తామండి ఎదురుగా ఎందుకని అక్కడ అన్ని పెట్టాడు కదా ఆ ఫ్రూట్స్ అన్ని మన ఫ్రూట్ ఇచ్చాం కదా ఇప్పుడు కోనసీమది ఏం చెప్తాడు దీన్ని ఎట్లా ఉందంటాడో ఎందుకంటే ఆ పూడి వచ్చాడు కానీ సరే ఆయన వచ్చాడు బయటికి టీ తాగుతూ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇంకా అతను చెప్తాడేమో చెప్తాడేమో అతను చెప్పలే మర్చిపోయినాడేమో మనమే అడిగితే ఎట్లుంటుంది కానీ అతను చెప్తే బాగుంటుంది మనమే అడిగితే ఎట్లుంటుంది రెండుసార్లు అది ఎందుకైనా మంచిదని అవి ఎట్లా ఉన్నాయని అడిగాడు అంబాజీపేట కూడా కోనసీమలోనే ఉండేది దా ఆయన అప్పుడే ఆ దేశం నుంచి వచ్చినట్టు కనపడ్డాడు అంబాజీపేట నుంచి వచ్చినట్టు కనపడ్డాడు ఈ మాటకి అంటే ఆమోదం లేండి అక్కడ స్పెషల్ కాస్ట్రాయిల్ ఆమోదం దాగినవాడి ముఖం లాగా పెట్టేశాడు ముఖం అతనే ఎక్స్పెక్ట్ చేశాడంటే ఆ బ్రహ్మాండంగా వేడు ఏంటి మీరు చెప్పింది అవేనా అవి కాదా పొరపాటు ఏమైనా మీ సర్వెంట్స్ వేరే టీవీ పెట్టాను నోనో నేనే దగ్గర ఉన్నాను నేనే బాగలేవా చక్కర బాగలేవా బాగలేవా ను పంపిస్తాను అదేంటిది అట్లా ఉండడానికి అవకాశం లేదు అని అని చెప్పేసి ఈయన పోయి నెక్స్ట్ తోటకి ఈయన మంచిది చూసి తీసుకొని వాటిని కోసిన తర్వాత ఎందుకైనా మంచిదేనని ఆ పంపించబోయే గెలలో ఒకటి ఈయన ఎట్లా ఉందని బ్రహ్మాండంగా ఉంది అప్పుడు మిగతాయి పంపించాడు పదకొండు పంపించాడు డజన్ పెట్టుకొని ఒకటి ఈయన చూసి పదకొండు పంపించు రాత్రికి అప్పుడు చెప్పాడు నో నో వాళ్ళు తెలియదు నేను పంపించాను ఇప్పుడు మీరు కానివ్వండి నేనే పోయి తెచ్చాను అయ్యే మీరు అంత శ్రమ పడారా నా కోసం వాడు పర్వాలేదు ఏమైనా సరే మీరు చూడండి ఉంటాయని అట్లాగే ఈరోజు తింటాను మళ్ళీ అయ్యే కదా అయ్యే అని ఏమో ఆయన పంపించాడు కదా పాపం ఇది వేరేనేమో అని అనుకుని వాడు నెక్స్ట్ డే మార్నింగ్ కలిసాడు వాడన్నాడు ఇంకా పంపిస్తే నేను వెళ్ళిపోతాను ఎట్లాండా అంటే ఇంకా చాలు ఇంకా కనుక పంపించావంటే నేను వెళ్ళిపోతాను నెక్స్ట్ ఫ్లైట్ ఏదో చూసుకుని హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాను నేను ఇతనికి ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే వీడికి ఏమన్నా రోగమా డాక్టర్కి ఏమన్నా చూపెట్టాలన్నా నాలు ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏంటి ఇంత బాగుండే నేను తిన్నాను కదా ఏమైంది ఎందుకైనా మంచిది మధ్యాహ్నం మళ్లీ పోయి మళ్ళీ ఒకటి అజన్ తెచ్చి చూసి ఇప్పుడు కలిసి ఇద్దరు నిన్న కూర్చున్నాను ఇద్దరు మధ్యాహ్నం రండి లంచ్ కూర్చుంటాం నేను కూడా కలిసి భోంచేస్తాను మీకు ఎందుకని ప్లీజ్ మా రూమ్ పంపించాను కూర్చో మన ఇద్దరం కలిసి తింటా కర కూర్చొని బోంచేస్తా ఉన్నారు చివర పెరుగు దగ్గరకు వచ్చేటప్పటికి అది వస్తుండే చక్కెరకి వెళ్ళి వాడో పర్వాలేదు పర్లేదు డోంట్ వరీ డోంట్ వరీ అని అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు అన్నాడు నన్ను మీ దేశానికి మా దేశానికి ఎందుకంటే మన వాళ్ళు సామాన్యులు మీ దేశానికి మా దేశానికి తేడా ఉంది మీ దేశంలో పండ్లు ఎవరికైనా ఒకే రుచిగా ఉంటాయి మా దేశంలో యజమాను ఉన్నప్పుడు ఒక రుచిగా ఉంటాయి యజమాని లేకపోతే ఇంకో రుచిగా ఉంటాయి నేను యజమాని యజమాని గనక నేనున్నాను గనక ఇప్పుడు మీరు తినండి వాడు అన్నాడు చాలయ్య నాకేదో భయం వేస్తుంది కడుపులో చేయిబడి తిప్పినట్టు ఉంది వద్దు వద్దు హే నా ముందు తినండి మీరు తినండి వాడు తీసి ఎత్తుకొని వాడు ఒకటి తీసి ఏంట తింటున్నా తింన్నావు కదా వెయిట్ వీడి ఒకటి తీసుకొని క్యారెక్టర్ వాడు వాడు తీసుకొని వాడు కావాలి తేన త్యక్ సరేనా తేన త్యక్ భుంజీతా ఈశావాస్యమితకం సర్వంకి జగత్యాం జగత్ తేన త్యక్తేంజీత రినౌన్స్ అండ్ ఎంజాయ్ రినౌన్స్ అండ్ ఎంజాయ్ త్యాగం చేసి ఆనందపడినైనా ఈ ప్రపంచంలో కాబట్టి కామ క్రోధా లోబ మోహ రినౌన్స్ వాటిని వదిలితే లోపలందు చూచావా ఆ కమ్మగా ఉంది రుచికరంగా ఉంది మధురంగా ఉంది ఆ పైద దాంతోనే ప్రాబ్లం అంతా ఇది ఇది ఒకటి పైది లోపల ఒకటి మనసు వాటినంతా విప్పి గనక దూరంగా పడేస్తే ఇక ఉన్నదంతా కూడాను పశ్యతి సోహం ఆత్మానం పశ్యతి సోహం కాబట్టి పైన తొక్కదీసి సారాన్ని అనుభవించిన ఆయన అంతే ఇంకేం లేదు కాబట్టి కామ క్రోధ లోభ మోహాలు ఇవన్నిటి కూడా త్యక్వ ఆత్మానం సోహం పశ్యతి ఎందుకని ఆత్మ లేకపోతే ఇంకేమీ లేదు ఈ ప్రపంచంలో కాబట్టి ఈ విధంగా కామక్రోధాన్ని దూరం చేసుకోవాలి శత్రుమిత్రులను దూరం చేసుకోవాలి అందరిని మనసు నుంచి తీసేయాలి వీళ్ళందరూ మనసులో నిండిపోయి ఉన్నారు ఇంకొక వస్తువు ఇంట్లో పెట్టడానికి అవకాశం లేనట్టుగా ఇంట్లో నింపుకున్నట్టుగా మనసులో ఇవన్నీ నిండిపోయి ఇవన్నీ ఖాళీ అయితే గాని పరమేశ్వరుడు రాలేడు అందుకని ఎంటీ దై సెల్ఫ్ ఐషల్ ఫిల్ ది అదే నువ్వు ఖాళీ అయిపోవా అని నింపుతానో లేదో చూడు భగవంతుడు మనం ఖాళీ అయితే కదా మన శుభ్రంగా పెట్టుకుని ఆయన లోపలి వచ్చే అవకాశం లేకుండా రా రా నీవే దొప్పగా ఆయన ఎట్లొచ్చేది ఎక్కడ ఎంట్రెన్స్ ఎక్కడ ఖాళీ ఎక్కడ కాలు పెట్టడానికి లేకుండా అన్ని పెట్టుకుని ఉండవే తనలో అవన్నీ తీసి దూరంగా పెట్టు కాబట్టి శత్రు శత్రువు మిత్రే పుత్రే బంధౌ కామం, క్రోధం లోభం మోహం తక్వ ఆత్మానం సోహం పశ్చది ఇది ఓకే ఇప్పుడు చేసుకో ఎందుకు తెలుసా ప్రతిబంధకాలంతా తొలగిపోయినాయి గనక వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఓరికే మిమ్మల్ని నవ్విస్తూ చెప్తున్నా సాధనలు దిగినప్పుడు తెలుస్తుంది ఈ బాధ ఇవన్నీ దూరంగా పోతే గాని ధ్యానం చేయలేం ఇవన్నీ దూరంగా పోతే గాని జపం చేయలేం అర్థమవుతా ఉంది ఇవన్నీ పోయినాయి కాదు ఇది జరగాలి మొదట ఈ వీడింగ్ ప్రోగ్రామ్ జరగాలి కలుపు తీసేయాలి మొదట కలుపు తీస్తే ఆ తర్వాత పైరు పెరుగుతుంది కాబట్టి పైరుతో పాటుగా కలుపు ఉన్నదా ఒక దశలో పైరు ఏదో కలుపు ఏదో అర్థం కాకుండా పోతుంది కనుక ఇవన్నీ ఈనింగ్ ప్రోగ్రామ్ జరగాలి ఇదంతా తీసేసిన తర్వాత త్యక్త్వ ఆత్మానం సోహం పశతి ఇప్పుడు చేయను ఆయన ఏం చేయమంటావు స్వామి ేయ గీత నమ సహస్రం ధ్యేయ శ్రీపతి రూపమజ్రం జేయ గీత నమ సహస్రం ధ్యేయ శ్రీపతి రూపమజ్రం నేయ సజ్జన సంగే చిత్తం ే జీర్ జనాయ చీత భజ గోవిందోవిందో గోవిందం భజ మూడమతే భజ గోవిందోవిందోవిందం భజ మూడమతే గేయ నా సహస్రం ఇదిగో అవరోధాలు తొలగించుకున్నాం కాదు ప్రతిబంధకాలు పోయినాయి కాదు స్టార్ట్ ఇంకా చేసుకో సాధన గేయం గీత నామ సహసేయం వత్తిలేదు ఫస్ట్ది గేయం నెక్స్ట్ ధ్యేయం తర్వాత నేయం తర్వాత ధ్యేయం నాలుగు సాధనలు గేయం గీతా నామసహస్రం భగవద్గీతను అధ్యయనం చేయడం పారాయణం పారాయణం అంటే గీత మీకు తెలుసు గనక గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం అది గీతోపనిషన్ నాంని బ్రహ్మవిద్యాం కాబట్టి గీతలో ఉండేది ఉపనిషత్తుల యొక్క సారం బ్రహ్మ విద్య కాబట్టి కేవలం దాని పారాయణ గ్రంథం కాదది మనం అర్థం చేసుకోవాల్సింది కదా కాబట్టి గీతను చదవడం అంటే ఉరికే చదవడం కాదు దాన్ని అర్థం చేసుకోవడం ఎందుకని వేదార్థ సార సంగ్రహభూతం ఓకే కాబట్టి భగవద్గీత అంటే గీతను అధ్యయనం అధ్యయనం చేయి ఎందువల్ల అది ప్రమాణం ప్రమాకరణం నీకు ప్రమాణం లేకుండా జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు కాబట్టి ప్రమాణం కావాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణం తె అది గీతా శాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం కాబట్టి గేయం గీత భగవద్గీత ఒక్కటి చాలు యథార్థం చెప్తున్నా మనకు అవకాశం ఉంటే ఉపనిషత్తులు వింటున్నాం బ్రహ్మసూత్రాలు భాష్యం ఉన్న అధ్యాస భాష్యం విన్నారు ఓకే కానీ అవకాశం లేని వాళ్ళకి ఒక్క భగవద్గీత చాలు సరేనా నదిలో ప్రయా ప్రయాణం చేసేవాడికి కావాల్సింది ఈత జీవన నదిలో ప్రయాణం చేసేవాడికి కావాల్సింది గీత వీళ్ళిద్దరూ చేరిపోతారు ఎప్పుడు కూడా కనుక గీత ఒక్కటి చాలు పరమ పవిత్రమైనటువంటిది గీత సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షంగా ఆయన ముఖ ముఖత వెలువడినటువంటిది గీత చిన్న విషయం కాదది కాబట్టి భగవద్గీతను అధ్యయనం చేయను ఆయన ఎందుకని భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉంటే ఒకవేళ ఇప్పటివరకు తెలుసుకున్నారే కామం క్రోధం లోపం మోహం ఇవన్నీ ఇవన్నీ కాస్త కాస్త పక్క నెట్టబడతా ఉంటాయి ఎందుకని జ్ఞానం వస్తూ ఉంటే వెలుగు వస్తూ ఉంటే చీకటి పోతూ ఉంటుందో జ్ఞానం వస్తూ ఉంటే గీతా జ్ఞానం మన రాతలు పోతూ ఉంటాయి గీతా జ్ఞానం వస్తుంటే రాత తుడిపేస్తూ ఉంటుంది ఇంకేం లేదు కనుక గేయం గీత నామ సహస్రం నామహస్రం భగవంతుడికి సహస్రనామాలు కదా విష్ణు సహస్రనామం ఇక్కడ విష్ణు సహస్రనామని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రధానంగా అదే తీసుకుంటాం విష్ణు సహస్రనామం కావచ్చు శివసహస్రనామం కావచ్చు రామసహస్రనామం కావచ్చు కృష్ణ సహస్రనామం కావచ్చు అక్కడ ప్రత్యేకించి విష్ణు సహస్రనామం లేదు కదా కానీ గీత అన్నప్పుడు మాత్రం స్వామిజీ అట్లాంటప్పుడు గీతలో గురుగీత ఉంది ఆ అవన్నీ ప్రమాణం కాదు ప్రమాణం అదేడా ఎందుకని సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థోవత్సీర్ భోక్త దుగ్ధం గీతామృత మహత్ కాబట్టి గీత ప్రమాణమైంది సాక్షాత్ భగవంతుడు చెప్పింది అందువల్ల అనేకమైనటువంటి గీతలు ఉండినా ఇంతకన్నా మోకంగా చెప్పినటువంటి గీతలు ఉండినా కూడాను ప్రమాణం మాత్రం మనకు భగవద్గీత కాబట్టి గీత నామ సహస్రం అన్నప్పుడు విష్ణు సహస్రనామం కావచ్చు శివసహస్రనామం కావచ్చు దేవి సహస్రనామం కావచ్చు ఎవరెవరి ఇష్టదేవానికి సంబంధించిన సహస్రనామాన్ని వాళ్ళు అంటే సహస్రనామాలు భగవంతుడికి వెయ్యి నామాలు వెయ్యి అంటే అనంతమని సాయనాచార్యుల యొక్క భాష్యం కనుక వెయ్యి అంటే కేవలం వెయ్యి కాదు సహస్ర శీర్షా సహస్రాక్ష సహస్రపాత్ ఏంటి అర్థం చూడండి సహస్రశీర్షా పురుష భగవంతునికి వెయ్యి తలలు సరేనా సహస్ర ఓకే సహస్రాక్ష ఇదేంటిది వెయ్యి కళ్ళు శిరస్సులు వెయ్యి ఉండేటప్పుడు కళ్ళు రెండు కదా ఉండాలి చదవండి ఒక శిరస్సు రెండు కళ్ళు కదా కాబట్టి వెయ్యి శిరస్సులు ఉండేటప్పుడు రెండు కళ్ళు ఉండాలి కాబట్టి సంఖ్య కాదు అక్కడ అనంతము అర్థం అనంతం అర్థం ఎక్కడ కూడా కనుక విష్ణు సహస్రనామం గానీ శివ సహస్రం సహస్రం అంటే అనంతం కాబట్టి భగవంతుని యొక్క నామ వైభవం ఇది మొదటిదేమో బుద్ధికి సంబంధించినటువంటి జ్ఞానం భగవద్గీత తర్వాత నామం నాలుగుకు సంబంధించింది వాచికంగా వాచిక కర్మ ఏమిటో తెలుసా అది విష్ణు సహస్రనామం లేదు శివసానామం కాబట్టి సహస్రనామాలు గేయం గీత నామ సహస్రం కాబట్టి భగవద్గీత జ్ఞానానికి ఎందుక తెలుసా దారి నామము మోక్షపదమే గమ్యము పాడినా పాతలే అదే అటన్నిట్లో ఇదే ప్రతి పాటలో ఇదే కాబట్టి మనకు నామందుకు మనకు దారిభత్యం మోక్షం అనేటువంటిది మనం చేరవలసినటువంటి చోటు అది జ్ఞానాత్ మోక్ష జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది ఈ జ్ఞానం గీత వల్ల మనకు వస్తుంది కాబట్టి దారి వ్యక్తంగా మనకు నాము భగవన్ నాము ఎందుకని అలౌకి కర్మ గనక భగవంతునిక దయడుతుంది ఆ దయపడుతూ ఉంటే నామం చేస్తూ ఉంటాం భగవత్కృప మన మీద పడుతుంటది ఈ భగవత్కృప వల్ల శాస్త్ర హృదయం కూడా మనకు అర్థమవుతా ఉంటది గేయం గీత నామ సహస్రం ఆ తర్వాత ధ్యేయం మా ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం అజస్రం ఎల్లప్పుడూ శ్రీపతి రూపాన్ని ధ్యానిస్తూ ఉండడం చూడండి భగవన్ నామాన్ని గానం చేస్తూ ఉండడం భగవద్గీత జ్ఞానాన్ని బుద్ధికి పట్టిస్తూ ఉండడం శ్రీపతి రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండడం అది శ్రీపతి రూపాన్ని విష్ణు రూపాన్ని అనుకుంటే లక్ష్మీనారాయణ స్వరూపం శ్రీ శ్రీపతి అన్నప్పుడే శ్రీ అంటే అమ్మవారు లక్ష్మీ కాబట్టి లక్ష్మీ సమేత లక్ష్మీనారాయణుడు అది శ్రీపతి ఎందుకో తెలుసా వైభవం ఐశ్వర్యస్ సమగ్రస్య ధర్మశ్చ యశస్ శ్రేయ జ్ఞాన వైరాగ్యయోత్సవ షణ్ణం భగ ఈ తీరిత కాబట్టి భగవంతుడు భగవంతుని శక్తి రెండు కాదు భగవంతుడు భగవంతుని జ్ఞానము రెండు కాదు కనుక అమ్మవారు రెండోది లక్ష్మి శ్రీ మాయగూడాను కాబట్టి మాయని వదిలిపెట్టి పోలేం మాయలోనే మనం ఉన్నాం బ్రహ్మాశ్రయ సత్వరాజ సమోగుణాత్మక మాయ అస్తి కాబట్టి ఈ మాయ కూడా పరమేశ్వరుని ఆధారపడి పెట్టుకుని ఉంది కాబట్టి ఆ ఉమామహేశ్వర స్వరూపం ఎక్కడ కూడా అది గెలిపి చెప్పడంలో ఉద్దేశం అది కాబట్టి శ్రీపతి రూపం అజస్రం ఎల్లప్పుడూ ధ్యేయం కాబట్టి లోపల శ్రీపతి రూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి మూడవది ఏంటో తెలుసా నేయం ఇక నడవాలి ఎక్కడికి సజ్జన సంగీతిత్తం అది అది ఆదివారం వస్తే అబ్బా ఈరోజు సత్సంగానికి పోవాల్సి వస్తుంది ఇది కాదు ఎప్పుడు ఆదివారం వస్తుంది అని తెలుసు ఎప్పుడు ఆదివారం వస్తుంది ఎప్పుడు సత్సంగాన్ని కూర్చుంటామా ఇది నేయం పరుగులు ఎత్తాలి అక్కడికి నడవాలి అక్కడికి నేయం సజ్జన సంగే చిత్తం దేయం దేయం ఇవ్వాలిన్నారా ఈ పదం ఎక్కడ శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రద్ధయా దేయం శ్రద్ధతో ఇవ్వు అశ్రద్ధయా అదేయం శ్రద్ధ లేకుండా ఇవ్వద్దు ఎక్కడొచ్చింది ఇది బి శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం కనుక దీన జనాయచ విత్తం కాబట్టి మనకి ఏదైతే ఉందో విత్తం అంటే కేవలం డబ్బే కాదు ఏది భగవంతుడైతే ఇచ్చాడో ఆలయానికి వెళితే ప్రసాదాన్ని ఎట్లా మందితో పంచుకుంటామో ఒకబరికాయ కొడితే అందరికి కొట్టి కొట్టి ఏమండి మీరు కొద్దినండి మీరు కొద్దినండి అని ఆలయం అంతా తిరుగుతూ ఉంటాము ఎందుకని భగవత్ సన్నిధిలో ఏదున్నా భగవంతులకు సంబంధించింది కనుక అందరితో పంచుకోవాలని కాబట్టి ఈ విశ్వమే భగవంతుని యొక్క ఆలయం ఈ ఆలయంలో అన్ని భగవంతుని నాకు అదృష్టవశాత్తు నాకు లభ్యమని అందరితో నేను పంచుకుంటూ ఉన్నా అది దీన జనాయచే విత్తం కాబట్టి దీనులు ఎవరైతే ఉండారో పేదలు ఎవరైతే ఉండారు ఇప్పుడు అర్థమైంది చిత్తం పరమేశ్వరుడికి విత్తం పేదలకి పేదలంటే ఇక్కడ ఎవరు డిజర్వింగ్ వాళ్ళకి ఎవరి అర్హులో వాళ్ళకి అది ఆ విత్తం వంటికి ఏవైనా కాకుండా ఏది మనకైతే ఉందో అది కూడాను. ఏమీ లేనడు సన్యాసి ఉంటాడు ఏమి ఉండదు జ్ఞానం ఉంటుంది దానికి మించిన ధనమేముంది ఈ ప్రపంచంలో ఆ జ్ఞానాన్నే ప్రచారం చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి అది కూడా వితరణ వితరణ ఎందుకని ఆయనకి ధనమిచ్చాడు ఆయన ధనాన్ని ఇస్తున్నాడు ఈయనకి జ్ఞానం ఇచ్చాడు ఈయన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు ఒక్కొక్కప్పుడు ధనం సుఖపెట్టలేంది జ్ఞానం సుఖపెడుతుంది అర్థమైంది ధనం ఉంటే జ్ఞానం లేకపోవచ్చు జ్ఞానం ఉంటే ధనం రావచ్చు కాని ధనం వచ్చినా కూడా నువ్వు జ్ఞానం మీద దృష్టి ఉండేటువంటి వాడికి జ్ఞానం వైపే ఉంటది ఎందుకని తెలుసా ధనం అనేటువంటిది సేవ చేయడం కోసమే అందువల్ల శ్రీపతి రూపం అజస్రం ఎల్లప్పుడూ నువ్వు శ్రీపతిని ధ్యానించాలంటే శ్రీ ఎక్కడుంది స్వామి యొక్క పాద దగ్గర ఉంది ఆయన చరణకమలాల దగ్గర కూర్చొని అవునా చూడండి అది పాలసముద్రం ఇది ధ్యానం పాలసముద్రం అనేది ధ్యానం క్షీరసాగరం ధ్యానం మన హృదయం క్షీరసాగరంగా మారాలి అర్థమవుతుంది మన మనసు అలా చుట్టుకోవాలి ఆదిశేషుడిలాగా మన మనసే ఆదిశేషుడు కావాలి ఎందుకంటే అది ఆదిశేషుడు యొక్క భాగ్యం అన్నీ అయిపోయినాడు ఆయనే ఆయనే పడక దిండెవురా ఆయనే గొడుగువురా ఆయనే అది తమస ఒక్కడ అన్నీ అయిపోయాడు ఎంత భాగ్యం అవుతుండడండి ఇప్పుడు అలా చుట్టుకొని వస్తున్నాడు అనుకోండి కూర్చొన్నాడు మెత్తగా ఉండాడు అది కూడా కఠినంగా లేకుండా కర్కశంగా లేకుండా ముళ్ళ మీద పడుకున్నట్టుంటే ఆయన కూడా లేచిపోతాడు కాబట్టి పక్కనుంటే మెత్తగా ఉండడు ఎంత చూడండి ఎంత సున్నితంగా ఉండాడు కాబట్టి ఆదిశేషుడు ఉన్నాడు ఆదిశేషుడు మీద స్వామి పడుకుంటే ఆయన అలా పడుకోండినాడు అనుకోండి కోళ్ళలో మరి పడుకోవాలి అంటే దిండా మనమైతే పిల్ల ఉందే పిల్లో కూడా ఆయనే సార్ ఇంకా రెండు ఆహా రెండు మడతలు వేసుకున్నాడు అట్లా అప్పుడు పిల్ల అయిపోయాడు ఇక్కడ చూస్తేనేమో పడక అక్కడ చూస్తేనేమో దిండు మరి ఎంతసేపు ఉంటాడు ఎండ సూర్యుడు గొడుగు అదే కాబట్టి ఆదిశేషుడు భగవంతుడికి పడక తానేయి దిండు తానేయి గొడుగు తానేయి సమస్తం తానేయి కష్టం లేకుండా రాయి మీద పడుకున్నట్టు మెత్తగా సున్నితంగా ఉండాడు సరేనా అంతేకాదు ఆయనకు సంబంధించిన వస్తువులను కూడా అక్కడే అవకాశం ఇచ్చాడు అమ్మవారు ఉంటే కూడా ఎక్కువ కూర్చో ఏం చేస్తాం ఎక్కే కూర్చో ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ విష్ణుదేవుడు ఉన్నాడు నువ్వు అక్కడే కూర్చోవాలి పర్వాలేదు ఎక్కడ దైవం ఉండాడో అక్కడ ధనం ఉండని నష్టం లేదు ఎందుకో తెలుసా ధనం ఇక్కడ ఉంటే దైవం కూడా ఉండడం వల్ల దైవ సన్నిధిలో ధనం ధర్మబద్ధంగా ఉంటది అంతకన్నా ఇంకేం లేదు అదే కాబట్టి నువ్వు కూడా ఇక్కడ కూర్చొని ఆవిడ కూర్చొని చేసింది చూడతాం అక్ష ఆయన పడుకున్నాడు కనుక నేను ఇటు పడుకుంటాను అన్నదే మసాజ్ ఆయన కాళ్ళు నొప్పుల ఆయనకి కాళ్ళు నొప్పులే అంతటా వ్యాపించిండే ఆవిడ ఎక్కడ తిరుగుతాడు విష్ణు అయిపోయా వ్యాపనశీలం ఆయన ఎక్కడ తిరిగేది కానీ ఎందుకో తెలుసా ఆయనకు నొప్పులని కాదు అర్థం అసలు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కొంపల్లో కూడా కొంపల్లో కూడా వచ్చేసి భర్త చేసిన కాళ్ళు ఆడ పడేసి నొక్క ఆవిడ ఇష్టం వచ్చినప్పుడే సార్ అపో కాని విష్ణురా ఆమె లక్ష్మీదేవి అట్లా నొక్కడం అంటే అది నొప్పులకు సంబంధించింది కాదు అది ఆయనకేమో షుగర్ లేదు కర్మ లేదు ఏమీ లేదు ఆయనకేమో నొప్పులు లేదు అయ్యా నేను లక్ష్మిని ఐశ్వర్యస్య ఆ సమగ్రస్య ఐశ్వర్య నేనే కానీ నేను ఎందుకున్నాను తెలుసా ధనాన్ని లక్ష్మిని నేను కాబట్టి నీకు సేవ చేస్తూ ఉన్నా నీకు సేవ చేయడం కోసమే నేనున్న పరమేశ్వరుని యొక్క సేవ కోసమే ధనం ఉండేది మన దగ్గర ఇంకొకటి కానీ కాదు ఈ విషయం మన మనసులో ఉండాలి మన మనసులో పరమేశ్వరుడు ఉండాలి ఏది ఉండినా పరమేశ్వరుడు సేవ కోసం ఉండాలి కాబట్టి ఆదిశేషుడి మీదనే ఇద్దరున్నారు ఆదిశేషుడి మీదనే దైవం ఆదిశేషుడి మీదనే ధర్మం ఆదిశేషుడి మీదనే ధనం ఓకే ఎందుకని బయటికెళ్ళామా ప్రపంచమంతా బాధలో ఎక్కడ చూసినా పోనీ దూరంగా వచ్చి గుర్చునామా లోపలేమో భయాలు బయటేమో బాధలు లోపల భయాలు బయటికి వెళితే ఏది చూసినా బాధే మన జీవితం కూడా బాధామయంగా కనపడతా ఉంది ఆఫీసుకు పోతే బాధ ఇంట్లో ఉంటే బాధ ఇంట్లో పోకపోతే బాధ ఇంట్లోకి పోతే బాధ ఎక్కడికి పోయినా సినిమా పోయి కూర్చుంటే కూడా పోతా పోతా కూడా బూట్ కాల్తో తొక్కేసిపోతాడు సారీ అంటాడు తర్వాత మనం అర్ధగంట బాధపడతాం ఎక్కడైనా బాధలం బయట అర్థమవుతుందే లోపల భయాలు బాహ్య జగము యమని అంతరంగము భయరూపమని బాహ్య జగము బాధలమయమని అంతరంగము భయ ఆంతరిక భక్తియే అభయప్రదమణి అంతరిక భక్తి అభయప్రదమణి సరిచే పుట్టకు సిరితో గూడే పాల సౌంద్రం ఉన్నది పవ్వళిం చావా జాలి లేక నన్నో జారవిడి చావా పాలసముంద్రమున్నే భగవాన్ కనుక నా హృదయమే పాల సముద్రం అర్థమైంది అందుకని అక్కడి నుంచి ఆయన్ని కొద్దిగా కదిలించడం ఎవరిని జగన్నాథుడిని ఇంకా చాలి అక్కడ పడుకోలేదు ఎంత కాలం అక్కడేనా ఇక్కడ పడుకో పాము మంచి కాదు ఎంచి ఏ నాటికైనా పాము పడక మంచి కాదు నాటికైనా మెత్తనై నన్నా ఎడద ఉండగా పాముల దుఃఖు పరమ పురుష నిదూర పోరా నీరక్ష నిర పొరా మీరక్షద్దు సేయను సరసి జక్ష నిర పొరా మీరక్షద్దు సేయను సరసి జాక్ష అది అవుతుంది కాబట్టి అక్కడి నుంచి నువ్వు కొద్దిగా ఇల్లు మార్చేసి ఇక్కడికి వచ్చాయి ఆయన నుదిరిపెట్టి మా దగ్గరికి వచ్చేసాయి లేదా మన హృదయాన్ని అలా తయారు చేసుకుంటే అయిపోయింది ఇంకేం లేదు పాల సముద్రం కాబట్టి హృదయం అంతా కూడా పాల సముద్రం కాబట్టి అక్కడే పరమేశ్వరుడు శ్రీపతి ఆయన ధ్యానం కాబట్టి సద్దు చేయను అధ్యాడ అంటే మనసు ఇంకో దాని మీదకి వెళ్ళకూడదు ఇంకొక విషయాన్ని ఆలోచించకూడదు కామ క్రోధ లోభ మోహాలు రాకూడదు శత్రు మిత్రాదులు ఉండకూడదు పుత్ర బంధువులు ఉండకూడదు ఎవరు ప్రవేశించకూడదు ఏ సద్దు చేయి నేను వాళ్ళని పిలవను వాళ్ళ మీదకి నా మనసును నడగదు నీ దగ్గరే ఉంటుంది నువ్వు నా హృదయంలో ఉండిపో కాబట్టి బాహ్యంలో బాధలు ఆంతర్యంలో భయాలు కానీ ఆంతరింగక భక్తి ఏదైతే ఉందో ఆంతరిక భక్తి ఏదైతే ఉందో ఇది మాత్రం అభయప్రదం పరమేశ్వరుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనకు అభయం ఈ ప్రపంచంలో భయం అనేటువంటిది రెండవది లేనే లేదు గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం చూసారా విష్ణు సహస్రనామం అన్నప్పుడు నామం ఇది రూపం శ్రీపతి రూపం నామం రూపం ఈ నామ రూపాలు ఏదైతే ప్రపంచం కనపడుతూ ఉందో ఈ నామ రూపాల్లో అస్థిపాతిప్రియాన్ని చూడాలి అది కుండలు కనపడుతూ ఉండినా కుండలో మట్టి చూడాలి మట్టి పాత్రలు అనేకంగా ఉండినా అందులో మట్టి చూడాలి కాబట్టి నామము రూపము ఏ నామం వినిపించినా అది భగవంతుని యొక్క నామం రూపం కనిపించినా అది భగవంతుని రూపం ఎందుకని బ్రహ్మకన్న భిన్నంగా జగత్ లేదు గనక ఆయన తయారు చేసిందే గనక కాబట్టి నీ నామ రూపములకు నిత్య జయమంగళం మంగళకరమైనటువంటిది అది కనుక ధేయం శ్రీపతి రూపం అజస్రం అజస్రం ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడాను భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి నేయం సజ్జన సంగే చిత్తం ఒకవేళ అలా చేయడంలో మనకు వైరాగ్యం తగ్గింది భక్తి తగ్గింది అటువంటి పరిస్థితుల్లో దాన్ని మళ్లీ గ్యాస్ లీక్ అయిపోతే గ్యాస్ నింపినట్టుగా అర్థమవుతుంది కాబట్టి గ్యాస్ తెప్పించుకుంటున్నావు కదా అది లీక్ అయిపోదా మళ్ళీ అట్లాగే ఇక్కడ కూడా అలా నింపుకుంటూ పోవాలి జ్ఞాన వైరాగ్యాల్ని అది ఎట్లా సజ్జన సంగేచిత్వం అందువల్ల సత్పురుషుల సాంగత్యం పొంది చేయాలి దేయం దీన జనాయచవిత్తం కాబట్టి ఎవరికైతే అర్హులో నాకు ఏది ఉందో ఇతరులకు నేను ఇచ్చాను అనేటువంటి అహంకారం గాకుండా ఇతరులకు ఇచ్చేటువంటి భాగ్యాన్ని అదృష్టాన్ని పరమేశ్వరుడు నాకు కల్పించాడు ఆయన కల్పిస్తే ఇస్తున్న రిక్త హస్తాలతో ఈ ప్రపంచానికి వచ్చాను ఏమీ తీసుకుని ఈ ప్రపంచంలో ఈ మాత్రం మేలు జరిగే చేయగలిగేటువంటి పరిస్థితి నాకు ఉంది అంటే అది కేవలం భగవంతుని యొక్క ప్రసాదం ఆయన అనుగ్రహం పడితే ఎవరైనా చేయగలడు పని కానీ నా మీద పడడం వల్ల నేను చేశాను కాబట్టి ఈశ్వర శృత్యవత్ అహంకరోమి ఫ్ ర్త హరి కర్త తత్పూ కర్మచాకిలం కనుక ఈ విధంగా ధ్యానపూరితంగా జీవితాన్ని తయారు చేసుకుంటూ పోవాలి చివరిగా అంటే హృదయంలో భగవంతుని పెట్టుకోబోయే ముందు మళ్లీ అర్ధకామాలు మాత్రం తలెత్తకుండా చూసుకోవాలి ఇది ఇంపార్టెంట్ సుఖత క్రీయతే రోగ సుఖత క్రీయతే రోగ పశ్చాత్త శరీర ఆ సుఖత క్రీయతే రమాగ పశ్చా శరీరీరోగ యపికే మరణ శరణో ఎద్యికే మరణ శరణో తదీ చేతి పాపా చరణ భజ గోవిందజ గోవింద गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं భగోవిందోవిందోవిందోవి భజ గోవి సుఖత క్రియతే రామ భోగ పశ్చాత్ అంతఃశరీ రోగం పురుషార్థం కద్ కామం చూ సుఖత క్రియతే రామ భోగ పశ్చాత్ ఆ తర్వాత అంత శరీరే రోగ ఈ సుఖాలు ఏవైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో ఏవైతే సుఖాలు భోగాలు అని మనం అనుభవిస్తూ ఉన్నామో ఈ భోగాలన్నింటినీ అనుభవిస్తూ ఉంటాము ఒక దశలో మనం భోగాలు అనుభవిస్తూ ఉన్నామని కాలం చూస్తూ కూర్చోదు కాలం తనపాటికి తాను నడిచిపోతూ ఉంటుంది కాల క్రీడతి గచ్చతి ఆయుహో ఆయుహో గచ్చతి కనుక భోగాలు అనుభవిస్తూ ఉంటాం ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది రకరకాలైనటువంటి భోగాల్ని శారీరకంగా మానసికంగా కొన్ని మనస్సు అనుభవించేవి కొన్ని ఇంద్రియాలతో అనుభవించేవి కొన్ని దేహంతో అనుభవించేవి ఇవన్నీ ఈ ప్రపంచంలో అనుభవిస్తూ ఉంటాం ఈ మధ్యలో మనం అనుభవిస్తూనే ఉంటాము కాలం ఖర్చు ఉంటుంది ఏదైనా తీసుకోండి ఏదైనా ఒక తినడమే అనుకోండి మనం తింటూనే ఉంటాడు గట్టన్ లాగా జీవితం అంతా అదే ఇదే ఇది తింటే బాగుంటుంది అది తింటే బాగుంటుంది ఒక దశ వరకు ఇతను తింటాడు తర్వాత అవి ఇతను తింటాయి ఇంతే ఈ ప్రపంచంలో కాబట్టి జీర్ణమయ్యేంత వరకు ఏది తిన్నా పర్వాలేదు ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చింది ఆ తర్వాత ఏది తిన్నా అది టాక్సిక్ మ్యాటర్గా తయారైపోతా ఉంటుంది లోపల ఆ తర్వాత జబ్బులు వస్తుంటాయి జబ్బులు రావడం అంటే ఏంటి ఆయుషుని మింగడమే కనుక ఏ ఆహారాన్ని అయితే మనం తీసుకున్నామో అదే ఆహారం మనల్ని తింటా ఇప్పుడు బాగా అర్థం చేసుకో ఒకప్పుడు మనం తిన్నాం ఆహారాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత ఆహారం ఎక్కువగానే తీసుకుంటే అది మనల్ని తినేటువంటి అవకాశం ఉంది ఏదైనా అంతే ఈ ప్రపంచంలో కాబట్టి భోగాలు అనుభవిస్తూ ఉంటాం ఒక దశలో భోగాలు రోగాల వైపు తిప్పుతాయి ఒక్కసారి స్టీరింగ్ ఇట్లా అంటాయి ఒక రోడ్లో పోతా పోతా ఇట్లా తిప్పితే వెంటనే వేరే వీధిలోకి వెళ్ళినట్టుగా ఒకసారి పోతూ ఉంటాం అది భోగవీధి ఆ భోగవీధి అయిన తర్వాత రోగ గల్లి అర్థం అది భోగ లో నుంచి రోగ గల్లీలోకి తిరుగుతుంది పశ్చాత్ ఆ తరువాత అంత శరీరే రోగా ఆ తర్వాతేంటి ముందు భోగాలు భోగాల తర్వాత రోగాలు ఆ తర్వాత యజపీలోకే మరణం శరణం చూసారా ఇంకా తర్వాత ఏంటి రోగాల బాధ ఇంకేముంది ఈ ప్రపంచంలో భోగాలు అనుభవించేది ఇలా కుళ్ళి కుళ్ళి కుళ్ళి కుళ్ళి మరణం శరణం అంతే ఇంకేం లేదు చచ్చిపోవడమే ఈ దేహాన్ని వదిలిపెట్టడమే తదపి అప్పుడు కూడా నమ్ముంచేది పాప చరణం ఆ దశలో కూడా పాపాలు జరుగుతూ ఉండడమే అంటే ఒకవైపు దేహం కుళ్ళిపోతూ ఉండినా ఊరు పో పో అంటూ ఉండినా ఏరు రా అంటూ ఉండినా ఊరు పొమ్మంటున్నా ఏరు రమ్మంటున్నా మధ్యలో సాధ్యమైనంత పాపం చేసేసిపోతాడు ఇంకో జన్మకి అది ఏదైనా కాని వీలునామాలు అయినా కొద్దిగా పాపం చేసేసిపోతాయి అది తమాష బ్రతికి ఒక రకంగా ఏడిపించడం చచ్చి ఇంకో రకంగా ఏడిపించడం అంతగా నేను లిటికేషన్ పెట్టేసిపోతా ఇది పాపాచరణం అండి కాబట్టి ఈ ప్రపంచంలో ఏవైతే భోగాలు ఉన్నాయో ఇవి భోగాలు కాదు రోగాలు భవరోగాలు ఇవన్నీ కూడా ప్లీజ్ కాబట్టి కామం ఏదైతే ఉందో కామం అనేటువంటి పురుషార్థం అది వద్దని కాదు కానీ నీకు కావలసింది మాత్రం ఇది కాదు ఇది కావాల్సింది మనసుకి నీకు కావాల్సింది పరమేశ్వరుడు అర్థమవుతుంది ఇప్పుడు మనసుకి కామం కావాలి నీకు కృష్ణుడు కావాలి డిసైడ్ నువ్వే డిసైడ్ చేసుకో నీకేం కావాలి మనసుకి కావాల్సింది నీకు కావాల్సింది ఒకటి అయితే భేదం లేదు బాధ లేదు దానికి ఒకటి కావాలి నీకు ఒకటి కావాలి దానికి కామం కావాలి నీకు కృష్ణుడు కావాలి ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం బాగా అర్థం చేసుకో ఈ దశలో అయినా జరిగిందంతా జరిగిపోయింది వాట్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్ మనకు తెలియకుండా జరిగిపోయింది ఈ ప్రపంచంలో మనకి తెలిసిగా అది ఇంత జరిగింది మనకి మాత్రం జ్ఞానం వచ్చినప్పటికే జీవితం చాలా అయిపోయింది పిల్లలు కూడా పుట్టేశారు ఆ తర్వాత కూర్చొని వింటూ ఉన్నాం ఇప్పుడు అనిపిస్తూ అయ్యో ముందే తెలిసి ఉంటే బాగుండు అది కాదు ఇప్పుడు కావాల్సింది పోయింది రాదు గత జల ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మనం వినియోగించుకుంటూ పోవాలి అనుక్షణాన్ని వినియోగించుకుంటూ పోవాలి కాబట్టి ఈ రోజు కామం సుఖత క్రియతే కామ రామ భోగ పశ్చాత్తాంత శరీరే రోగహి లోకే మరణం శరణం కాబట్టి రెండు తెలుస్తూ ఉన్నాయి ఒకటేమిటో తెలుసా ఈ ప్రపంచంలో ఇప్పుడు భోగాల వైపు నుంచి రోగాలకు వచ్చాను గనక ఇక జరగబోయేటువంటిది మరణం మరణం అనివార్యం అని అందరికీ తెలుసు నెంబర్ వన్ ఇది ఫ్యాక్ట్ ఇది పుట్టిన ప్రతి మనిషి జాతస్య మరణం ధ్రువం తెలుసు ఒకటి రెండవది ఇంకోటి ఏంటో తెలుసా అనివార్యంగా ఎందుకో తెలియదు కానీ ఆ పాపాల నుంచి మనిషి విడిపడలేకపోతా ఉంటాడు అందువల్ల ఎక్కడైతే మన ప్రయత్నాలు ఫలించడం లేదు అక్కడ పరమాత్మ అనుగ్రహం మన మీద పడాలి ఎక్కడ మన కృషి ఫలితాన్ని ఇవ్వలేకపోతుందో అక్కడ ఆయన కృప మనల్ని కాపాడాలి అందుకని హే భగవాన్ నా కృషితో నేను సాధించలేంది నీ కృపతో నేను సాధిస్తాను భజ్య గోవిందం భజ్య గోవిందం ఎందుకో తెలుసా ఆ దశలోని ఇదే దేహం ఎన్నో భోగాలు అనుభవించడానికి సహకరించిన దేహం ఈరోజు రోగాల వాత పడ్డపడి అనిపిస్తూ ఉంది అరేరే అందుకని అంటాం నేను ఒకొక్కప్పుడు ఏమేం తినేవాడిని ఇది ఇప్పుడు తిను తినవయ్యా దేహం ఉంది కదా తిను అయిపోయింది అది తమాషా ఒక దశలో మనకు ఎవరు హెల్ప్ చేస్తారో మరొక దశలో వాళ్ళే హారం చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ సహాయం చేసే వాళ్ళే మనకు హాని కూడా చేస్తారు లోపల నిప్పు ఆరిపోగా వెల్లు పల నిల్చిపోదా లోపల ని ఆరిపోగా వెలు పోదా కాలకడో ఎవరికి ఎవరు కాలకడల ఎవరికి ఎవరు యమునా తీరమే అందరు ఎటుల పొరపాటు ఈ గ్రహపాటురపాటు ఈ గ్రహపాటులను చూచారా ఏ రోజు చేసుకున్నామో పాపం ఆ పొరపాటు తెలియక చేసింది ఈ గ్రహపాటు ఈరోజు తగులుకొనుంది కాబట్టి మన దేహంలో టెంపరేచర్ లేదు ఇప్పుడు మనిషి చనిపోయాడు అనుకోండి ఏం జరుగుతా ఉందో చూచారా అంతవరకు లోపల ఉండేది ఏంటి అగ్ని చల్లబడిపోయిందండి దేహం చల్లబడిపోతా ఉందండి దేహం అని చెప్పేసి కాళ్ళు ఒకరు పట్టుకొని చేతులు ఒకరు పట్టుకొని అంటే ఆ మాత్రం రాపిడికి వేడి బుట్టచ్చేమో కానీ లోపల చల్లబడిపోతా ఉంటే పైన రుద్ది ఏమి లాభం ఏదో ఇంకొక ఇంకొక కొద్దిసేపటి ఎందుకని ఇంకేదన్నా ఎక్కడన్నా పెట్టి చెప్తాడేమో అబ్బా వాటే లవ్ ఏం ప్రేమ సుప్రీం లవ్ సరేనా కాబట్టి మనం వృద్ధినంత మాత్రం లేచేటట్లయితే ఇంక వృద్ధతానే ఉంటాం అందరికి ఇదేం జరిగేది కాదు లోపల సార్ లోపల చల్లబడిపోతా ఉండేది కాబట్టి అగ్ని ఉండేది లోపల టెంపరేచర్ అది కదా లోపల కానీ లోపల నిప్పు ఏదైతే ఉందో అగ్ని ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రత వరకు దేహం తిరిగింది తమ లోపల ని పోగా వెలుపల కాల్చి కాల్చిపోగా ఆహా ఏంటిది ఏమి ఇంతవరకు నా దేహంలో ఉన్నావు ఇంతకాలం డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవిస్తే నాలో ఉండి కాపాడేవు ఎవరు ఆ ఉష్ణోగ్రత ఆ ఉష్ణమే అదే ఉష్ణం ఈరోజు వల్లకాటిలో తగలబెడతా ఉంది చూచారా లోపల ఉన్నంత మిత్రుడు లోపల దారిపోతానే బయట శత్రువు అదే ఉష్ణం లోపల అదే నిప్పు ఏ నిప్పు ఏ అగ్ని ఉండడం వల్ల లోపల జఠరాగ్ని రూపంలో ఆహారము టెంపరేచర్ రూపంలో ఉష్ణోగ్రత ఇవన్నీ మన ఉష్ణోగ్రత ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయో అవన్నీ కూడాను ఎప్పుడైతే ఆగిపోయినాయో లోపల బయట ఇదే నిప్పు ఈ దేహాన్ని దగ్ధం చేస్తా ఉంది ఇప్పుడు ఇక్కడ బూడిదిగా మారిపోతా ఉంది దేహం ఇంతే ఎవరికి ఎవరు ఈ ప్రపంచాల్లో మనలో ఉన్నదే అగ్ని ఈ అగ్ని ఇంత మేలు చేసింది అనుకున్నాను కానీ ఇది ఇంత కీడు చేస్తుంది అని తెలుసా అగ్ని పుట్టాలనే కదా రుద్ధింది ఉంది ఇప్పుడు కావాల్సినంత పుడతా ఉంది శ్మశానాలు సరేనా ఇది ఎప్పుడో చేసినటువంటి పొరపాట్లు ఇవన్నీ జీవితంలో అవన్నీ ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం మనం ఇంకా జీవితాన్ని అన్యాయం చేసుకోకూడదు కాబట్టి కామ పురుషార్థం ఏదైతే ఉందో కామం చెడ్డది కాదు కానీ పరమేశ్వరిని వదిలిపెట్టకూడదు అది కాదు మనకు పురుషార్థం ప్రధానమైంది పరమ పురుషార్థం అది కాదు ఒకవేళ కామం ఉంటే కూడాను ధర్మబద్ధంగా ఉండాలి ధర్మ అవిరుద్ధో భూతేశు కామోస్మి భరతర్షవ ధర్మానికి విరుద్ధంగా కామం నేనే కారణం ఓకే నెక్స్ట్ కాబట్టి అర్ధకామాలు కనుక కామం ఇది నెక్స్ట్ అర్థమన్న అర్థము పవయనీచి తుకలేశ్య పుత్రాదీ ధన భాజం భీతి పుత్రాదీ ధన భాజంభీతి వితీతి సర్వ్రైషా పిహీ భగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే అర్థం అనర్థం ఇంకా నెక్స్ట్ కామం అనే పురుషార్థం అయిపోయింది ఇక్కడ అర్థం అంటే ఇవన్నీ గతంలో వచ్చిం మీకు బిగినింగ్ లోనే మూఢ జహీహి ధనాగమ దృష్టం నారీత్ సనవర్ణాభిదేశం దృష్ఠ మాగ యావద్వితో ఉపార్జన సక్తహ మాకులు ధనజన యవ్వనగారు ఇవన్నీ వచ్చింయి కానీ ఫైనల్ గా కంక్లూషన్ పరిసమాప్తి సింహావలోకనం కాబట్టి మళ్లీ అర్ధకామాల వైపు పోతారేమో ఎన్ని రోజులు వినే బి కేర్ఫుల్ అని చెప్పడం అది జాగ్రత్తగా ఉండండి మళ్ళీ చెప్పింది చెప్పడమే మళ్ళీ మళ్ళీ మామూలు మామూలు అయితే కుక్క తొగలాగా కష్టమైపోద్ది అందుకని ఒక్కసారి చివరిగా నేను టచ్ చేస్తున్నాను వినండి అర్థం అనర్థం భావయ్య నిత్యం కాబట్టి అర్థం లక్ష్మి అనర్థం అర్థం అనర్థం నిత్యం భావయ అయ్యా రోజు ఆలోచిస్తూ ఉండు ఏమని అర్థం అనర్థం ఇన్ని రోజులు బాగా చెప్పాడు కానీ ఈ రోజు ఏం బాగలేదు ఇప్పుడు బాగలేదు కన్క్లూషన్ బాగాలేదు ఎందుకని అదే కదా మనకు పరమార్థం అర్థం అనర్థం అంటాడు ఏంటి ఏనా స్పెలింగ్ మిస్టేకా అర్థం పరమార్థం అనబోయి అర్థం అనర్థం అన్నాడు అర్థం అనర్థము కాదు పరమార్థము కాదు దిస్ ద పాయింట్ అర్థం అనర్థం కాదు ఆ మరి ఉంది కదా స్వామి ఇప్పుడు అక్కడ మీరు చదివితేరే అర్థం అనర్థం అంటే అర్థం అనర్థం అంటే చుడు అనర్థం అంటే వ్యర్థం కదా ఏదైనా వ్యర్థం అయితే అంటే నన్ను వదిలిపెట్టండి మీకు తెలియంది ఏం లేదు వ్యర్థమైన భార్యను ఎవడైనా పెళ్లి చేసుకుంటాడే చెప్పండి అర్థం ఎవరు అర్థం ఎవరు సార్ లక్ష్మి కదా లక్ష్మి ఎవరు భార్య అంత మాత్రం పెళ్లి చూపులు కూడా ఆయన పనికిరాడా మీరు తెచ్చు ఆమె నిజంగా అనర్థం అయితే ఆయన పెళ్లి చేసుకుంటాడు కొద్దిగా ఆలోచించండి ఊరికి మనం అర్థం అనర్థం అంటుంటా ఆయన అక్కడి నుంచి ఏంటో నీకేం తెలుసు షీఈ్ మై బెస్ట్ ఆఫ్ అర్థం అనర్థం అంటావా మరి ఏంట ఇది ఈయన అని సన్యాసి రాసిన సన్యాసి చెప్పినవాడు సన్యాసి రాసిన సన్యాసి చెప్పబడు సన్యాసి వాళ్ళు ఇద్దరికి లేరు కనుక ఇట్లా మాట్లాడుతుంటారు వాళ్ళు అవునవును అర్థం అనర్థం అంటే ధనం అనర్థం కాదు అర్థం అనర్థమా అర్థం అనర్థం అంటే దాని అర్థం ఏంటి తెలుసా కాదు పురుషార్థం అది దట్ ఈస్ ద పాయింట్ అర్థం కాదు పురుషార్థం అంటే మామూలుగా అది కూడా పురుషార్థమే పరమ పురుషార్థం కాదు కాబట్టి అర్థం కావాలంటే నువ్వు ధనాన్ని సంపాదించుకో మంచిదే ధనాన్ని వినియోగించుకో ధనం లేకుండా ఎట్లుంటుంది ఎకనామిక్స్ పోది ధనం కనుక కాబట్టి ధనం ఉండాలి అది కూడా సబ్జెక్ట్ అది మన అవసరాలు తీర్చడానికి అంతేకాని ధనమే అవసరంగా మారకూడదు ధనం పురుషార్థం కాదు పరమేశ్వరుడు పురుషార్థం నీకు పరమ పురుషార్థమైనటువంటి వాడు మోక్షం కనుక అర్థం అనర్థం అంటే దాని అర్థం ఇది మెయిన్ పురుషార్థం కాదు అర్థం అనర్థం భావ అనిత్యం లేదనుకోండి ఇదే అర్థం అనుకోండి ఇంకా దాన్నే సంపాదించుకుంటూ ఉంటాడు ఇరవై గంటలు అందువల్ల అది అవసరాలు తీరడం కోసమే గాని ధనం నీ జీవితంలో అవసరం కాకూడదు అర్థం అనర్థం భావ్య నిత్యం నాస్తి తుఖలేశ సత్యం నాస్తి తత సుఖ లేశ అస్తి నా ఆ అర్థంలో ఏదైతే నువ్వు ధనం అనుకుంటూ ఉన్నావో దాని వల్ల సుఖం వస్తుందని దాంట్లో సుఖం లేని లేదు ఇదంతా డిస్కస్ చేసేసా నాస్తి తత సుఖలేశ ఇది సత్యం సత్యం సత్యం ఇది ముమ్మాటికి సత్యం కాబట్టి ధనం ఉంటే ధనం ఉంటుందేమో సుఖం ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు ధనం కనుక సుఖాన్ని ఇచ్చేటట్లయితే ధనికులందరూ సుఖంగా ఉండాలి ఈ ప్రపంచంలో లేరని మీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళకే తెలుసు ఇంకా ఇంకా తమాష ఏంటంటే సుఖం లేకపోతే పోయా దుఃఖం కూడా ఉంది నిజమే స్వామిజీ ఎవరి వల్ల చోరుల వల్ల ప్రభుత్వం వల్ల ఇంకా వేరే వేరే వాళ్ళ వల్ల అల్లుడు వల్ల అంతవరకు అండర్స్టాండ్ చేసుకోవచ్చు కొడుకు వల్ల ఇది పుత్రాదీ అల్లుడైతే పరవాలేదు అల్లుడంటేనే ఏడిపించేవాడు అని అర్థం డూ ఉంది కదా డూ మోలు పరథమ విభక్తి అల్లుడు డూ డూ డూ డూ పొడస్తుంటాడు ఇప్పుడు అల్లుడు సరే వదిలేయండి పాపం ఎందుకంటే కూడా లాజిక్ ఉంది అల్లుడు ఊరికే మామను నడిపించాడు అల్లుడికి ఒక సత్యం తెలుసు ఈ మావ ఒకప్పుడు అల్లుడు కదా అతను కదా మామ ఒక ఇంటి అల్లుడే అది అల్లుడికి బాగా తెలుసు మామ పంచాంగం అందువల్ల అల్లుడు మామ వదిలిపెట్టాడు అయితే అంతవరకు పర్వాలేదు ఓకే వీడేంటని పుత్రాదపిం పుత్రాదపి భీతి డబ్బు ఎక్కువ కనుకుంటే ఒక్కోసారి ఎంతవరకు పోతుందంటే చూడండి అందువల్ల అర్థమని అర్థం అన్నారు ఎంతవరకు పోదంటే కొడుకుని చూసి కూడా భయపడతా ఉంటాడు జరగలేదా చరిత్రలో ఇవే పేరు చెప్పాలా నేను రాజ్యాల కోసం తండ్రుల్ని చంపేసిన వాళ్ళు ఉండరు రాజ్యాల కోసం తండ్రుల్ని తీసుకెళ్లి జైళ్ళల్లో పెట్టిన వాళ్ళు ఉండారు నాకు రాజ్యం పోతుందేమో నా జీవితం ఏమైపోతుందో అని జైళ్ళల్లో పెట్టారు పెట్టి వాళ్ళు సుఖపడ్డారు జైళ్లలో పెడితే వాళ్ళ దగ్గర నుంచి పుట్టాడు మళ్ళీ అక్కడి నుంచి పుట్టుకొచ్చాడు మళ్ళీ జ్ఞానంతో అందువల్ల పుత్రాదపి ధన భాజాంభీతి ఇప్పుడు ఆ కంసుడు వల్ల చూడే ఉగ్రసేనుడికి ఎన్ని బాధలు ఏదో మన వరకు చెప్పుకుంటే హా ఎవరు తిరగబడరు ఇంకా ఇతరుల చోట్ల చాలా ఉన్నాయి మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అవన్నీ కూడా అది పుత్రాదీ ధన భాజాంభీతి కాబట్టి డబ్బు వాడికి అది కూడా భయం ఒక వయసు వచ్చేస్తుంది ఇది అర్థంతో తమాషా అర్థం యొక్క ఇది తాళం చేతులు ఏమో ఇవ్వడు ఏమో పోడు ప్రాబ్లం ఇది ఎందుకంటే వచ్చిన కర్మ ఇచ్చిన పూర్వ రోజుల్లో అరవై అనేటప్పటికి నాకు అదే అనిపిస్తుంది పూర్వపు రోజుల్లో మే చిన్నప్పుడు అరవై వచ్చేసే ఇంకేం ఉంటాడు అనేవాడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు ఇంక రెండు సంవత్సరాలకు అరవై నేను మళ్ళీ మొదలు పెడతానేమో యజ్ఞాలు అది కాదు అదే కారణం ఏంటంటే నేనే కాదు అందరూ నేను యజ్ఞాలు మొదలు పెడతాను ఇంకో రిటైర్ అయిపోయి మళ్ళీ ఉద్యోగాలు చేస్తాడు అది కారణం ఏంటంటే మందులు బాగా మెడిసిన్ అడ్వాన్స్ అయిపోయినా కనుక ఎవడూ పోవడం లేదు పోయేటప్పుడు కూడా ఒక మందు వేసేస్తూ ఉంటాడు కనీసం రెండు రోజులు ఉంటాడు అందువల్ల మెడిసిన్ అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది అన్ని తెలిసిపోతానేది దేని దేనికి ముందే తీసుకుంటాడు అన్ని తెలిసిపోతాను లోపలేముండీ అర్థం అయిపోతా ఉన్నది కొద్దిగా దగ్గర ముందు పోయి స్కానింగ్ అంటాడు ఆయాసం వస్తే స్కాని దగ్గొస్తే స్కానింగ్ ఆయాసం వస్తే స్కానింగు ఇట్లా అయిపోతుంది అందుకని పోడు కాబట్టి సగటు ఆయుర్దాయమే ఎనభై దాటిన తర్వాత కూడా ఎలక్షన్లో నిలబడుతున్నారు కదా ఇంక పోయేది ఏంటి ఇప్పుడు తమాష ఏంటంటే ఒకరు పెళ్లి చేసుకుంటే ఇరవై సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాడు కలగడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ఏదో భగవంతుడు ఒక రూల్ పెట్టాడు కనుక తొమ్మిది మాసాలని దానికి ఒక గంట ఒక మంత్ కలుపుకోవచ్చు పది నెలలు అంతే గాని అసలు భగవంతుడు కనుక ఆ రూల్ పెట్టకపోతే ఈ రోజు పెళ్ళవడం రేపు మార్నింగ్ భగవంతుడు తెలుసు ఓడి నాయన చపాతీ చేసేసినట్టు చేస్తారు పిల్లలు చస్తాం తర్వాత వీళ్ళు పోషించలేక గతిని భర్త ప్రభుత్వ సాక్షి పోషించాల్సింది నేను వాళ్ళదేముంది తయారు అని బాబా ఆయన ముందే జాగ్రత్త పడి వాయించి వాయించి ఎట్లయితే తొమ్మిది సరిగమ్మ పదని అని ఏడే కదా ఇంక రెండు వేస్తామని తొమ్మిది వేశాడు అదే ఆడా అది జరిగిన వ్యవహారం అందుకని ఇరవై సంవత్సరాల పెళ్ళి అయితే సంవత్సరంలో పిల్లవాడు పుట్టే ఇప్పుడు పిల్లవాడికి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఇరవై ఈయన ఎనభై అయినప్పుడు వాడు ఎంత వాడు అరవై ఆయన తొంభై వీడు డెబ్బై ఒక్కొసారి వీడు ఈ డెబ్బై వాడ ముస్లం గురి చనిపోద్ది ఒక్కోసారి ఆవిడ అంటూ ఉంటుంది క్షేమించండి నీ క్షేమ డెబ్బై రెండు నాకేమో అరవై రెండు మీ నాన్న ఇచ్చేటట్టు నువ్వు నా పడు నీ పడు ఇంకా ఆ పరిస్థితుల్లో రాత్రి పడుకోని ఉంటే అప్పుడు ఆ బొడ్లో ఉండేది లాకరి పుత్రి ధన భాజాం బీతిహే ఇది అందుకని వాళ్ళకు ముందే తెలుసు వాళ్ళ అన్ని ఇక్కడ పెట్టి తాళం చెవి తీసుకెళ్ళి లాకర్లో పెట్టొస్తా కొడుకు అడుగుతాడు ఎవరిని ఆయన కొడుకుని రే తాతయ్య నువ్వు ఎక్కడికి రిక్షాలో పోయినాయంటే బ్యాంక్కి దేనికి అత్తల నుంచి లోపల పెట్టేసాడు అబ్బో పుత్రాదీ ధన భాజం భీతిహి సర్వత్ర సర్వత్ర ఏషా విహితారీతి అన్ని చోట్ల ఇదే ధర్మం ఉన్నాడు అంతే కొందరు బయట పడవచ్చు కొందరు బయట పడకపోవచ్చు కొందరు కొందరు చంపలేక కొందరు కొట్టచ్చు కొందరు కొట్టలేక తల కొట్టుకోవచ్చు రెండు ఒకటే ముసరాడు తల కొట్టిన ఒకటే మన తల కొట్టకున్నా ఒకటే ఎందుకని రెండు తలలేక పైగా ఆ తల నుంచి వచ్చింది ఈ తల గనక దీన్ని కొట్టి దాన్ని కొట్టినట్టే సర్వత్రిష విహితారీతి ఇది ఇంకేంటి పుత్రాదపి ధనభాజాంబీతి సర్వత్ర ఇష విహితారీతి కాబట్టి కామం అట్లా అనర్ధం अर्थमेटन अर्थव वीट पड़े इंकेम परमेश्वरुड़ का वो यहां आने मल्लि चवरगा मन प्रणायाम प्रत्याह नि विवेक विचार समेत सोर्वधान ధన మాధవదాన భజ గోవిందం భజ గోవిందో గోవిందం భజ మూడమతే భజ గోవిందం భజ గోవిందం కాబట్టి చివరగా అడ్వైస్ భజగోవిందం అంతా విన్నారు గనక ఇది ఒక పరివర్తన కోసం వచ్చిన గ్రంథం ఇది మనిషి మనసు మారాలి పరివర్తన చెందాలి ఇలా ప్రవర్తనలో పరివర్తన రావాలి సాధనలో పరివర్తన రావాలి అవగాహనలో పరివర్తన రావాలి జీవన విధానంలో లైఫ్ స్టైల్లో కూడా పరివర్తన రావాలి అటువంటి పరివర్తన తీసుకుని వచ్చేటువంటి గ్రంథం భజగోవిందం అందువల్ల చివరిగా అడ్వైజ్ చేస్తూ ఇక నువ్వు చేయాల్సింది అయిపోయింది చేయకూడదు చెప్పాను ఎలా అర్థం చేసుకోవాలని చెప్పాను ఇవన్నీ అయిపోయినాయి ఇక ఇక నువ్వు చేయాల్సింది ఒకటే ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య నిత్య వివేక విచారం జాప్య సమేత జపం సమాధి విధానం కురు అవధానం మహద్ అవధానం అంతే కాబట్టి ప్రాణాయామం కూడా చచ్చు స యోగాన్ని కూడా వదిలిపెట్టలే కాబట్టి ప్రాణాయామం వలనే ఏదో జరుగుతుంది అనేది శాస్త్రానికి టీవీకి తెలుసు టెలివిజన్కి తెలుసు దానివల్ల సమస్తం జరిగిపోద్ది ఏమీ లేదు దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది దట్ సాల్ ఆరోగ్యం బాగుంటుంది కొద్దిగా ఎక్కువ దీర్ఘకాలం మనిషి బ్రతికే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒక రెగ్యులేట్ అవుతూ ఉంటుంది కనుక బ్రీతింగ్ అనేటువంటిది అంతకన్నా ఇంకేదు కానీ ప్రాణాయామం కంటే కూడా ప్రాణవీక్షణం దట్ ఈస్ ప్రాణాయామం జ్ఞానంలో ప్రాణస్య ఆయామ ప్రాణాయామ ప్రాణస్య వీక్షణం ప్రాణవీక్షణం కాబట్టి ఇలా పెట్టుకొని పూర్వక రేచక కుంపకాలు చేసుకునేటువంటి ప్రాణాయామం కంటే కూడాను ఏమి ముక్కునే టచ్ చేయకుండా అలా కూర్చొని ఆ శ్వాస పోతూ వస్తూ ఉంది చూసారా దాన్ని వీక్షణం అబ్జర్వ్ చేస్తూ ఉండడం ఇది జ్ఞాన ప్రాణాయామం జ్ఞాన మార్గంలో ఇది ప్రాణాయామం అంటే కిందకి వచ్చేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండడం కొందరు సోహం అనేటువంటి మంత్రంతో చేస్తారు చేసినా చేయకపోయినా దాన్ని వీక్షిస్తూ ఉండడం అట్లా వీక్షిస్తూ ఉండడం వల్ల ప్రాణరోధనా లేన మానసం కాబట్టి ఆ శ్వాసలు ఆగిపోతూ ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉంటది కాబట్టి ప్రాణానికి మనసుకు దగ్గర సంబంధం ఇది మీకు గతంలో నేను చెప్పాను జల పక్షివతి రోధ సాధనం కనుక ప్రాణాయామం వల్ల ప్రాణానికైనా నిలబెడితే మనసు కూడా నిలబడేటువంటి అవకాశాలున్నాయి ఈ ప్రాణాయామం ద్వారా మనసు నిలబెట్టుకోవచ్చు కాబట్టి మనసు నిలబడ్డానికి ప్రాణాయామం చేస్తూ ప్రత్యాహారం కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాల మీదకి వెళ్లకుండా వాటిని అక్కడి నుంచి విత్డ్రా చేస్తూ ఉండడు కుర్మం కానివ కాబట్టి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తాబేలు తన అవయవాల్ని అంత లోపలికి ఎట్లాగైతే ముడుచుకుంటుందో ఆ విధంగా ఇంద్రియాలని లోబరుచుకుంటూ ఉండడం విషయ ప్రపంచం మీదకుపోకుండా ఇంద్రియాలని అంతర్ముఖం చేస్తూ ఉండడం ప్రత్యాహారం కాబట్టి ప్రాణాయామం ప్రత్యాహారం ఇలా చేస్తూ ఉన్నా పోతుంది మనసు నిత్య అనిత్య వస్తు వివేకం వివేక విచారం కాబట్టి విచారం చేస్తూ పోవాలి ఎక్కడ మన మనసు టెంప్ట్ అవుతూ ఉంటే ఇది నిత్యమా అనిత్యమా ఇది సత్యమా అసత్యమా ఇది ప్రపంచమా పరమేశ్వరుడా దీని వల్ల నాకు మోక్షం వస్తుందా బంధం వస్తుందే ఇది ఆలోచన చేస్తూ పోవాలి నిత్య ఎందుకంటే ఇక్కడ మన శాస్త్రం ఇక్కడ అధ్యయనం చేస్తున్నారు మీరు విచారం చేసే పంధా ఏమిటి ఇక్కడ మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఆ విధమైనటువంటి విచారాన్ని కల్పించుకోవాలి కాబట్టి శృతి మందిరంలో ఎంత చెప్పినా మళ్లీ మనం మతిలో గనక అది లేకపోతే కష్టం ఎందుకని ఎక్కడ ఎవరికి ఏ విధమైన ప్రతిబంధకం ఎదురవుతుందో అలా ఎదురైన వాడు తీసుకోవాలి ఎవరికి ముళ్ళు గుచ్చుకుంటే వాడేది తీసుకోవాలి ముళ్ళు గుచ్చుకునే పద్ధతి ఏమిటి గుచ్చుకున్న తర్వాత దాన్ని ఎలా తీసేయాలనో ఆ ప్రక్రియ ఇక్కడ నేర్పించచ్చేమో కానీ మనమే తీసేసుకోవాలి కాబట్టి ఆ ప్రతిబంధకాన్ని మనమే తొలగించుకోవాలి అందువల్ల ఆత్మానాత్మ వివేక విచారణం జాప్య సమేత సమాధి నిదానం కాబట్టి ఇదొకటి కాబట్టి ఎప్పుడు జపం కొనసాగిస్తూ మంత్రోచ్చారణ ద్వారా మనం నిరంతరం కూడా మనసును అంతర్ముఖం చేసి ఆ తర్వాత సమాధి ధీ అంటే బుద్ధి సమంగా ఉండేటువంటి బుద్ధి సర్వత్రాన్నపి పశ్చి ఆత్మానం అందరిలో పరమేశ్వరుని చూసేటువంటి స్థితిని చేసుకోవాలి ఇది విత్ అటెన్షన్ చేయాలి నువ్వు అవధానం గురు అవధానం కేవలం ఆసక్తితోనే కాదు అవధానంతో చేయాలి అటెన్షన్ ఉండాలి దీని మీద మంచి ఏకాగ్రత ఉండాలి మహదవధానం గొప్పదైనటువంటి ఏకాగ్రతతో ఈ విధంగా చేసుకుంటూ పోతే మన హృదయంలో ప్రపంచం కాకుండా ప్రపంచంలో మనం ఉంటాం మనలో పరమేశ్వరుడు ఉంటాడు ఓకే ఆ తర్వాత నువ్వు ఆ హృదయంలోనే పరమేశ్వరుని దర్శిస్తావు గురు చరణా నిర్భర భక్త సంసారా చిరాత్ పవమో గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారా సేంద్రియమానస నియమాదేవ సేంద్రియమానస నియమాదేవ సేంద్రియ నియమానస నియమాదేవ ద్రక్షసి నిజ హృదయ స్థందేవ్యసి నిజ హృదయ స్ందేవోవిందం భజ గోవిందోవిందో భజ మూఢ మతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమే గురుచరణుజ నిర్భర భక్త సంసారాత్ ఎప్పుడైనా ఎన్ని మనం తెలుసుకున్నా అంటే ఎక్కడెక్కడెక్కడొక్కడో తిరిగి వచ్చిన ఇంటిలోకి వెళ్ళడానికి ముఖద్వారమే ఎట్లాగైతే ప్రధానంగా ఉంటుందో ఎన్నెన్ని తెలుసుకున్నా ఎన్నెన్ని సాధనలు చేసినా చివరికి పరమేశ్వరిని దర్శించడం అనేది కేవలం గురు పాదాలనేటువంటి దగ్గర నుంచి వెళితే తప్ప ఇంకొక విధంగా కరించేందుకు అవకాశమే లేదు మన సంప్రదాయంలో వీలని ఆచార్యవాన్ పురుషవేద ఉపనిషత్ ఆచార్యవాన్ పురుషవేద ఎవడు తెలుసుకుంటాడు జ్ఞానాన్ని ఎవడు పొందుతాడు భగవంతుని అంటే ఎవడికి గురువు దొరికాడు గురువు మీద ఎవరికైతే అకుంఠితమైన శ్రద్ధ ఉందో వీడు అదృష్టవశాత్తు గురువు ప్రేమను ఎవడు పొందాడు కేవలం గురువుని అంటి పెట్టుకొని ఉంటే కాదు గురువు ప్రేమను పొంది తదనుగుణంగా జీవించి ఆయన ప్రేమను పొందినటువంటి వాడెవరో ఆయన పాద పద్మాలు తెలుసా అవి మోక్ష ద్వారాలు అంతకన్నా ఇంకెళ్ళదు మోక్షద్వారాలు గురు చరణాంబుజ గురు చరణాలు గురుదేవుని యొక్క పాద చరణాంబుజ అంబుజ కాబట్టి ఎప్పుడు కూడా మనం అంబుజ అంటే నుంచి పుట్టింది పద్మం నీటి నుంచి పుట్టింది పద్మం సరోచ సరోవరహం నుంచి వచ్చింది సరోచ ఆ పద్మం ఏదైతే ఉందో పద్మంతో పోలుస్తారు పద్మం జ్ఞానానికి సంకేతం గనక ఆయన పాద పద్మాల దగ్గరే నాకు జ్ఞానం రావాలి సరేనా అందువల్ల ఆ గురుదేవుని యొక్క చరణకమలాల ఎందు భక్తి ఇది గురు భక్తి గురు భక్తి కాదు గురు చరణ భక్తి అక్కడ అది గురుచరణ అంబుజ నిర్భర భక్త ఎందుకో తెలుసా ఆయన చరణాలకు నమస్కరించాలంటే వీడు వంగలి పద్మాన్ని కోసుకోవాలంటే మామిడి పండు కోసుకోవడానికి నువ్వు ఎలా పోయాలి కానీ పద్మాన్ని కోసుకోవాలి అంటే వంగలి ఎందుకని సరోవరంలో ఉంటుంది ఆ వంగడం ఏదైతే ఉందో అది నమ్రత అది భక్తి సరేనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆస్కారం అంటావా భగవంతుడి దగ్గరికి అది నమ్రత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి నిన్న ఇది నమ్రత వినయం కాబట్టి గురువు దగ్గర మనకు ఉండవలసినటువంటి శ్రద్ధ అకుంఠితమైనటువంటి శ్రద్ధ అందువల్ల గురు చరణాంబుజ నిర్భర భక్త నాయన ఆ గురు చరణాలని నమ్ముకో నువ్వు నమ్ముకోదగింది ఏదీ లేదు ఈ ప్రపంచంలో భగవంతుడు కూడా ఎందుకో తెలుసా భగవంతుడి దగ్గర నిన్ను తీసుకెళ్లేవాడు గురువేనయ్యా నీకేం తెలుసు భగవంతుడంటే ఏంటో నువ్వు ఏం తెలుసుకున్నావు భగవంతుని గురించి నీ స్టాండర్డ్ ఎంత నీ శక్తి ఎంత నీ మేధస్సు ఎంత నా మేధస్సు ఎంత గురువులు అందించారు చూసారా దాంతో మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక్కడ కూడా కృతజ్ఞత తోడైతే ఇంక చేసేదేమి లేదు ఏదైనా జ్ఞానం వచ్చిందంటే గురువుల దగ్గర నుంచి వస్తూ ఉంది మనకు ఓకే కాబట్టి సంసారాత్ అచిరాత్ ముక్త భవ అదే సంసారాద్చిరాత్ భవ ముక్త సంసారాత్ ఈ జన్నమరణ సంసారం నుండి ఈ దుఃఖ వలయం నుండి అచిరాత్ శీఘ్రమేవా తొందరగానే ముక్తో భవ ఆ సంసారం నుండి ముక్తుడు వికా గురుచరణుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవ సేంద్రియ మానస నియమాదేవో సేంద్రియ స ఇంద్రియ సేంద్రియ మానస నియమాదేవము మానస నియమాత్ మనసును నియమించి ఎట్లా స ఇంద్రియ ఇంద్రియాలతో కలిసి కాబట్టి ఇంద్రియాలని మనసని మనోనిగ్రహం శమహ ఇంద్రియ నిగ్రహం ధమహ శమధమాదులు शमधमाधुड़ का बटी? मनो निग्रह इंद्रीय निग्रह सेंद्रीय निवंक वापस मनस इंद्रिया सींद्रीयस द्रक्ष्यसी निज हृदय द्रक्षसी चूड़ పరమేశ్వరిని దర్శించు ఎక్కడ హృదయస్థం నిజ హృదయస్థం దేవో ద్రక్షసి కాబట్టి ఆ హృదయములో హృత్పుండరీకం విరజం విశుద్ధం కాబట్టి మన హృదయ పద్మంలోని దివ్యంగా వెలిగిపోతూ ఉండేటువంటి పరమేశ్వరుడు ఏ పరమేశ్వరుని యొక్క సన్నిధానం వల్ల ఈ దేహం నడుస్తూ ఉందో మన ఆలోచనలు కదులుతూ ఉన్నాయో మనం జ్ఞానం పొందుతూ ఉన్నామో ఈ సమస్తమైనటువంటి జగత్తుకి ఎవరైతే కారణమై ఉన్నాడో అటువంటి జగత్ కారణమైనటువంటి జగదీశ్వరుడు మన హృదయ పద్మంలోనే ఉన్నాడు ద్రక్షసి చక్కగా దర్శించను ఆయన చక్కగా సాక్షాత్కారం చేసుకో ఎట్లాగో గురు ఆశ్రయించి గురు భక్తితో ఈ సంసారం నుంచి నువ్వు విడిపడి ఇంద్రియాలని మనసును నిగ్రహించి నీ హృదయంలో ఉండేటువంటి పరమేశ్వరుని దర్శిస్తావు ఆ ఆనందంలో నీకు ఏది తెలిసి రాదు ఒక్కటి తప్ప అదేంటో తెలుసా ఇదంతా నాకు ఎవరివ్వలేదు ఏ జన్మలో ఎవరివ్వలేదు ఒకే వ్యక్తి అందువల్ల పరమేశ్వరుడితో నేను ఐక్యం అయిపోయాను బ్రహ్మైవాహం అహం బ్రహ్మయ్యవ ఎలా బ్రహ్మవాంకి ఆ బ్రహ్మవాం కిలా సద్గురు కృపయా బ్రహ్మకిలా ఆ బ్రహ్మైవ కిలా నేను బ్రహ్మను కదా ఎలా కేవలం గురుకృపా ఇంకేమీ లేదు మ్యాజిక్ చేసినట్టు చేశాడు జీవుడిగా సకలమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తుండేటువంటి నన్ను ఒక్కసారిగా నేను ఎవరో తయారు చేసి నా ఒడిలో పడేశాడు నన్ను చూసుకోమని చూసుకుంటూ ఉన్నా నేను అహం బ్రహ్మేవా ల గురుపయా చిన్మయ బోధనగన ద్రహ్మైవం కిల ఆ ద్రహ్మైవం కిలా ఆ బ్రహ్మ ఆశా పాశ వినాశ నచే దూర ఓషపచీతం అనంత ఆశాపాశ विनाश नच दूर कोशपच कतीत कारण अकारण एक कारणवा कारण अकारण कारण एक काला काल कलितोष विहीनौ బ్రహ్మ వా బ్రహ్మ వా కిలా సద్గ కృపయా బ్రహ్మ వా సద్గరు కృపయా బ్రహ్మ క్వ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ్య మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్నోవ కాలే వర్షతు పర్జన్య పృథివీ సాని దేశోయోభరహి బ్రాహ్మణ సన్ నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే Om shamte sham